నిరతిశయానందంలో ఉన్నామా అసలు అతిశయించిన ఆనందంతో జీవిస్తున్నాము అంటే అతిశయించిన ఆనందంలో అహం ఉంటుంది నిరతిశయానందంలో అహం లేదు కాబట్టి అసలు మనం దేనికోసం పుట్టాము అహాన్ని పోగొట్టుకునే పని కోసం మానవ జన్మ ఎత్తావు కానీ మానవ జన్మ ఎత్తినాక అహాన్ని పోగొట్టుకోకుండా ఏమైపోయావు ప్రతి క్షణం దాన్ని పెంచే పనిలోనే ఉన్నాం చేయాలా నేను అన్నారు మీరున్నప్పుడు ఇది చాలా ముఖ్యమైనది అని అన్నారు అర్థమైందండి ఎప్పటికప్పుడు మీరు ఎలా గమనించుకోవాలంటే ఈ ఆచరణ వల్ల నాలో అహం పెరుగుతోందా తరుగుతోందా నా అహాన్ని నేను ఓడించగలుగుతున్నానా అహాన్ని పెంచుకుంటున్నానా నేననే అహం బలపడిపోయింది అనుకోండి అప్పుడేమైపోతావు అదేగా అజ్ఞానం అంటే ఈ ప్రపంచంలో నాకన్నా గొప్పవాడెవడూ లేడు నాకన్నా సమర్థుడు ఎవడూ లేడు నాకన్నా రూపవంతుడు ఎవడూ లేడు నాకన్నా విద్యాధికుడు ఎవడూ లేడు నాకన్నా సంపన్నుడు ఎవడూ లేడు నాకన్నా డాష్ డాష్ డాష్ డాష్ ఎన్న పెట్టుకో అదంతా ఏమైంది లోపల అది బలపడిపోవటలా అప్పుడు మానవోపాధి వృధా అయిపోలా ఇప్పుడు మనం పోటీ తత్వం అంతా ఎందులో పెట్టాము ఇప్పుడు వీటిలోనే పెట్టాం అడిగి నీకు పోటీ ఆ పోటీలో ఏమయ్యావు ఏమైనా సరే జీవితం మొత్తం వాడిని ఎలా ఓడించాల ఓడించాలనుకున్న ధర్మంలో ఏమైపోయావు క్రమేపీ నీ మానవ జన్మ ఎందుకోసం వచ్చిందనే లక్ష్యంలో నుంచి బయటకు వచ్చి అదేగా జీవిత లక్ష్యం చెప్పింది మంటమాట ఏ ముక్తి కొరకైతే ఏ ఆత్మానుభవం కొరకైతే ఏ అహంకార నిరసన ఈ మానవ జన్మ ఉపయోగపడాలో దానికి ఉపయోగపడకుండా దానికి వ్యతిరేకంగా ఉపయోగపడుతుంది అనాత్మ భావన బలపడిపోతుంది జీవభావన బలపడిపోతుంది అహంకారం బలపడుతుంది తద్వారా ఏమైపోయావు ఎందుకు పుడుతున్నావో ఎందుకు పోతున్నావో అనేటటువంటి విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయారు వివేకాన్ని కోల్పో వివేక చూడామని చదివితే ఏమిటి వివేకం వస్తుంది చూడమని ఎందుకు పెట్టారు అన్ని ఆభరణాలలో చూడామని అనేది ముఖ్యమైనది కదా ఏమిటి చూడమని అంటే పాపిట బిళ్ళ తను పెట్టే దాన్ని చూడమని అంట అర్థమేదండి సీతాదేవికి చూడడానికి వెళ్ళినప్పుడు ఆయన అంగుళీకి మించాడా లేదా ఆవిడేమిచ్చింది తన జ్ఞాపికగా రాముల వారు ఏది గుర్తిస్తారో ఏమి ఇచ్చింది చూడమండి ఏమిటి దానికి విశేషం అంటే నేనేమంటారు మూర్ధని స్థానం అంటారండి నేనేమంటారండి మూర్ధ్ని దీని స్థానాన్ని మూర్ధని స్థానం అంట మీరు బొట్టు ఇక్కడ కూడా పెట్టుకోవాలి పాపిట సింధూరాన్ని ధరించడం సౌభాగ్యవతికి ఆదర్శం అక్కడ ఆదర్శవంతమైన గృహిణి అని చెప్పాలి అంటే భ్రూమధ్యంలోను మూర్ధని స్థానంలో కూడా తప్పనిసరిగా కంఠస్థానంలో గంధం ఈ రెండు స్థానాలలో కుంకుమ లేదా విభూతి భస్మధారణ ఇవి చేసేవాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఆదర్శవంతమైన సౌభాగ్యవతులు సౌభాగ్యవతిగా ఉన్నామని గుర్తు అనమాట కానీ కాలక్రమాను గత ఎక్కడి దాకా వచ్చేసాం సాధ్యమైనంత వరకు లేకుండా ఉంటేనే బెటర్ అనేదేసి వచ్చేసాం అంటే అవన్నీ ఎవరి కోసం వాళ్ళు చేసేవి అంతేగాని మీ ఆయన కోసం చేస్తున్నాం అనుకోమని నిన్ను నిన్ను ఆ స్పర్శ వల్ల బొట్టు పెట్టుకునేటప్పుడు కూడా అది కూడా తిలకధారణ కూడా దైవీ కార్యక్రమంలో భాగం భగవంతుడిని ఆరాధించేటప్పుడు అమ్మ బొట్టు పెట్టుకోండి అంటాడు ఆయన వచ్చి చెతాడా లేదా బొట్టుందా అమ్మా అని అడగడు ఎలా ఉండదు కాబట్టి కాదు అసలు వైదిక కార్యక్రమం ప్రారంభంలోనే తిలక ధారణతో మొదలవుతుంది నీ నీ భ్రూమధ్య స్థానాన్ని నీ మూర్ధని స్థానాన్ని నీ కంఠస్థానాన్ని ఈ రెండి శిఖాస్థానాన్ని ఈరో ఈ వీటిని స్పర్శించడం ద్వారా వాటిని జాగృతం చేస్తాం ఆ స్థానాలలో దైవం ఉంది ఈ నాలుగు స్థానాల్లో నీలో దైవ నెలకొని ఉన్నాడు నీ హృదయస్థానం అతను రాగానే ఆవాహన చెప్పేటప్పుడు చెప్పడు హృదయం ఆవాహయామి అంటున్నాడు అనేది ముందు నీలో ఆవాహన చేస్తాను తర్వాత ప్రాణప్రతిష్ట ఆత్మానంచ దేవానాంచ ఋషీణాంఛ అని అట్లా మంత్రాలను ఎందుకు పెట్టారు నీలో ఆ దైవీ స్థితిని జాగ్రత్తపరచడానికి అట్లా జాగ్రత్తమైనప్పుడు నువ్వేమైపోయావు ఈ ఈ ఆకార భావనలో లేవప్పుడు ఈ నామరూపాలను పట్టించుకోవప్పుడు ఇక నీ వీశ్వరుడు నేను ఈశ్వరుడును నేను శివుడును అనేవంటి స్థితిలో స్థిరపడటం కోసమేగా ఇదంతా కూడా కాబట్టి అటువంటి వివేకాన్ని అటువంటి దైవీ స్థితిని సంపాదించాలి అటువంటి ఆత్మానుభూతిని సంపాదించాలి అటువంటి ఆత్మానుభూతి ద్వారా బ్రహ్మనిష్ఠుని సంపాదించాలి బ్రహ్మనిష్ట ద్వారా ముక్కుడు అవ్వాలి ఇన్ని పనులు చేయడానికి ఈ మానవ దేహమే ఆధారం ఈ పనులన్నీ పక్కకు పెట్టేశాం ఆ పనుల స్థానంలో ఏం తీసుకొచ్చేసాము రకరకాల ప్రాపంచిక వ్యవహారాలన్నీ ప్రధానం చేసేసాం ఏది ప్రధానమో అది అప్రధానమైపోయింది ఏది అప్రధానమో అది ప్రధానమైపోయింది కాబట్టి వివేకం కలిగి ప్రవర్తించాలని చెప్తుంది కాబట్టి అన్ని వివేకాలలోకి వెళ్ళ ఉత్తమమైనటువంటి వివేకం ఆత్మానాత్మ వివేకం అదే అండి వివేకం అసలు ఎన్ని స్థాయిల్లో ఉంది ఐదు స్థాయిల్లో ఉంది వివేకం నిత్యానిత్య వస్తు వివేకము ఆత్మానాత్మ వివేకము కార్యకారణ వివేకము సదసద్వివేకము దృగ్దృశ్య వివేకం ఈ ఐదు వివేక స్థాయిలలో నీ స్వరూప జ్ఞానం ఉంది నీవైనటువంటి స్థితి నిన్ను నువ్వు తెలుసుకోవాలి అంటే ఈ ఐదు స్థాయిలకు సంబంధించిన వివేకాన్ని ఉపయోగించి తెలుసుకోవచ్చు ఇప్పుడు మనల్ని మనం తెలుసుకునే జీవిస్తున్నామా బాబు గురించి నీకు తెలిసాను ఆయన అంటే ఆయన ఏమంటాడు ఓ నా గురించి నీకు తెలియదు అంటాడు పాప మస్తే ఏమంటాడండి ఆయన గురించి మనకెందుకు తెలియాలి అసలు ఆయన గురించి ఆయన కదా తెలియాల్సింది ఇంతేనా కాదు వివేకం ఉన్న వాడేమన్నాడు నీ గురించి నాకెందుకు అయ్యా బాబు ఇంతేనా కాదు ఎవరి గురించి ఎవరు తెలుసుకోవాలి నీ గురించి నువ్వు తెలుసుకోవాలి శాస్త్రం ఏం చెప్తుంది తను తాను ఎరుగని అజ్ఞాని అజ్ఞాని అంటే ఎవరు తనను తాను ఎరుగని వాడెవడో వాడే అజ్ఞాని ఇంక మన చెప్పుకోవడం ఎందుకు ఆయనే చెప్పుకున్నాడు ఇంకా దానికి మనం స్పందించడం ఎందుకు ఊహో అలాగా నీ గురించి నీకు తెలియకపోతే నేను చేయగలిగితే లేదు నాయన అర్థమేనండి అదే ఎమోషన్ రిసీవ్ చేసుకున్నాం అప్పుడేమైంది అదే ఎమోషన్తో అదే ఆవేశంతో స్పందించాం అర్థమండి అజ్ఞానం అజ్ఞానం అని అంటుంటావా లేదా జీవితంలో అసలు అజ్ఞానం అంటే ఏమిటి తన్ను తాను ఎరగకపోతే అజ్ఞానం వేరే ఇంకేం లేదు తాను ఎవడైతే తెలుసుకున్నాడో వాడు జ్ఞాని తనను తాను ఎరుగని వాడు అజ్ఞాని ఈ జ్ఞా అన్న శబ్దం చాలా విశేషమైనటువంటి అర్థమైందండి ఎందుకంటే జ్ఞా అంటే తెలియదుట జ్ఞా ఏకాక్షర శబ్దం అది సంస్కృతంలో ఉన్న విశేషం అదే దాంట్లో పెద్ద పొడుగుతా పరిక్షరాలతో చెప్పినా అర్థం ఉండు ఏకాక్షర శబ్దాలు కూడా ఉన్నాయి తెలుగులో అలా ఉండవు అర్థమైందండి కాయని తెలుగు ఆ సంస్కృతాన్ని అనుసరించే నిర్మాణం చేశారు కాబట్టి అతి దగ్గరగా ఉంటుంది జ్ఞా అన్నది ఏకాక్షర శబ్దం జ్ఞా అంటే తెలియట అజ్ఞ తెలియకపోజ్ఞ విశేషంగా తెలియదు అజ్ఞ జ్ఞ విజ్ఞ ప్రజ్ఞ ప్రకృష్టమైన జ్ఞానం మనం అందరం అసలు ఎందులో ఉండాలి భగవద్గీత యొక్క ఉపదేశం ఏమిటి స్థితప్రజ్ఞుడౌకా అర్జునుడికి పదే పదే పదే పదే అన్ని అధ్యాయాలలో శ్రీకృష్ణు బోధించినటువంటి ఉపదేశం ఏమిటి నాయన స్థితప్రజ్ఞుడౌకా ప్రజ్ఞలో స్థిరంగా ఉండు నువ్వు ఎక్కడ ఉన్నావు ఇప్పుడు అజ్ఞ చెప్తున్నా తెలుసుకో జ్ఞ తర్వాత ఏమవుతావు నన్ను తాను ఎరియో ప్రజ్ఞ ఎరిగి ఆ స్థితిలో ఉండే లోక కళ్యాణానికి ఉపయోగపడ్డావు విజ్ఞ అర్థమేనండి అజ్ఞ విజ్ఞ ప్రజ్ఞ విజ్ఞ అర్థమేనండి అది చివరిది సుజ్ఞానం అది చిట వేరే విషయం అది అనంత సృష్టికి సహాయపడగలిగేటటువంటి సమర్థత అది సుజ్ఞానం అజ్ఞానం జ్ఞానం ప్రజ్ఞానం విజ్ఞానం సుజ్ఞానం అర్థమేందండి అన్కాన్షియస్ కాన్షియస్ సూపర్ కాన్షియస్ సూప్రాకాన్షియస్ అబ్సల్యూట్ కాన్షియస్ చెట్ట చివరిది అది అర్థమేందండి ఇంగ్లీష్లో కూడా పేర్లు ఉన్నాయి వాటికి సబ్ కాన్షియస్ ఇంకా కెండ అన్కాన్షియస్ స్కీమ్ కాన్షియస్ స్కీమ్ మధ్యలో సబ్ కాన్షియస్ అర్థమేందండి సో మనం ఇప్పుడు ఎప్పుడూ కూడా వివేకాన్ని ఐదు స్థాయిలలో సాధించాలి ఏమిటది నిత్యానిత్య వస్తు వివేకము ఆత్మానాత్మ వివేకము కార్యకారణ వివేకము సదసద్వివేకము దృగ్దృశ్య వివేకము ఈ ఐదు స్థాయిలలో మనకి వివేకం పనిచేయాలి మొట్టమొదటి ఏర్పడవలసింది ఏమిటి నిత్యము అనిత్యము ఏది నిత్యము ఏది అనిత్యము ఈ ప్రపంచంలో ఉన్న వాటి అన్నింటినీ ఈ దృష్టితో చూడాలి అర్థమైందా లేదు ఇవాళ అన్నం వండారు అది నిత్యమైనా కదా ఇవాళ్ళు తింటారుగా రేపటికేమై పడైపోయిందా పరిణామం చెందిందా చేయాలి కాబట్టి నిత్యము అంటే ఏమిటి మార్పు చెందనిది నిత్యం అంటే ఏమిటి మార్పు చెంద అనిత్యం అంటే ఏమిటి చెయ్యి ఇప్పుడు అన్నం నిత్యమా అనిత్యమా ఎందుకని మార్పు చెంది ఇంతేనా కాదు పాల ప్యాకెట్ వేసాడు మీ ఇంట్లో నిత్యమా నిత్యమా ఎందుకని ఓ గంట తీయకపోతే దా ఎండలో అయిపోయింది దాని పని అర్థమైందా బంగారం నిత్యమా అనిత్యమా బంగారం నిత్యమా అనిత్యమా ఎలా పరిణామం చెందుతోంది అర్థమైందా మట్టిలో పారేశమైపోయింది పోయిందిగా ఎందులోంచి వచ్చిందో అందులోకే పోయింది అవునా కదా కాబట్టి మట్టి నిత్యమా అనిత్యమా మట్టి నిత్యమా అనిత్యమా మట్టి నిత్యమా అనిత్యమా మట్టి నిత్యమా అనిత్యమా మట్టి నిత్యమా అనిత్యమా ఒక కాలంలో భూమి ఏర్పడింది ఒక కాలం వరకు అలాగే ఉంది ఒక కాలం తర్వాత పోతుంది ఒక కాలంలో వచ్చింది ఒక కాలంలో పోతుంది మనం ఒక కాలంలో పుట్టామండి మన శరీరం పుట్టినా పుట్టలేదా పుట్టామో పుట్టలేదా శరీరం నిత్యమేనా ఏ వందేళ్ళు ఉన్నావు కాదు నిత్యం అనొచ్చుగా పుట్టినా కూడా మార్పు చెందింది కదండి అంతేనా కాదు అలాగే భూమి కూడా పుట్టినప్పుడు ఎలా పుట్టింది వాయువుగా పుట్టింది మండీ అగ్నిగోళంగా వాయువుగా పుట్టింది అది ఘనీ భవించి ఘనీ భవించి ఘనీ భవించి ఇప్పుడున్న స్థితులు వచ్చాయి మళ్ళా ఏదో మర్చిపోతాం కదా ఓటో క్లాస్ పాఠాలు అన్నీ మర్చిపోతాం కదా మళ్ళా కొంతకాలానికి ఏమవుతుంది ఇప్పుడంటే ఇప్పుడని కాదు కొన్ని లక్షల కోట్ల ఏళ్ళు అయిన పుట్టింది మళ్ళా కొన్ని లక్షల కోట్ల ఏళ్ళ తర్వాత సేమ్ బ్యాక్ టు పెవిలియన్ ఏ సూర్యుడి నుంచి అయితే ఈ గ్రహరాశి తొమ్మిదిలో విడిపోయినాయో మళ్ళీ అదే సూర్యుడిలో కలిసిపోతాయి ఆ సూర్యుడు కూడా లేకుండా పోతాడు ఇప్పుడు కనపడే సూర్యుడు కూడా లేకుండా పోతాడు దట్స్ కాల్డ్ డెడ్ స్టార్ అర్థమేందండి బ్లాక్ హోల్ అంటున్నారు కదా కృష్ణ బెలం అప్పుడు అదే కృష్ణ బలం అయిపోతుంది అంతరిక్షంలోకి వెళ్ళి చూసామనుకోండి మన సూర్యుడు ఒక నక్షత్రం మనకి సూర్యుడే కానీ అంతరిక్షంలోకి వెళ్ళి చూస్తే అనేక నక్షత్రాల్లో అది కూడా ఒక నక్షత్రం మరి ఆ ఇట్లాంటి నక్షత్రాలు అప్పుడు ఎన్ని కనపడ్డాయి మనం కూడా రాత్రిపూడు చూస్తే ఎన్ని కనపడుతుంది మరి వాటి చుట్టూ నవగ్రహాలు ఉండే అవకాశం ఏమో ఉంటే ఉండొచ్చు ఉండకూడదని రూల్ లేదుగా ఇక్కడ ఉన్నాయిగా కాబట్టి ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి సృష్టిలో ఏమో ఎన్నైనా ఉండొచ్చు అందుకని అనంత అన్న శబ్దం పెట్టాం అంతేందంటే లెక్క వేయడానికి వీలుగా అనంత ఏమంటే ఆయన ఆస్తి ఎంతండి అనంత అనబడదు ఎంతో కొంతకు లెక్క ఉంటుందిగా కాబట్టి కొన్ని కొన్ని కాలాలలో వస్తున్నాయి కొన్ని కాలాలలో పోతున్నాయి అంటే కాలాన్ని బట్టి మార్పు వస్తుంది పరిణామానికి ప్రధానం ఏమిటి కాలం కొన్నేమో జన్మత మనలాగా పుట్టినై మనలాగా పరిణమించినవి మనలాగానే పోతున్నాయి అర్థమైందా కానీ ఈ పరిణామం మొత్తం మీద చిన్నప్పుడు ఉయ్యాలలో ఉన్న బొమ్మ చూపెట్టారు అయ్యా నీకు స్కూల్కి వెళ్ళే బొమ్మ చూపెట్టారు తర్వాత కాలేజీకి వెళ్ళిన బొమ్మ చూపెట్టారు పెళ్ళయిన బొమ్మ చూపెట్టారు ఇప్పుడున్న బొమ్మ చూపెట్టారు ఎవరైనా అన్నారు ఏమన్నావు ఇన్ని వేలు అవుతావే అప్పుడేమో ఇంతేమన్నావు ఇప్పుడు ఎంత ఉన్నావు వేలా అయ్యావు ఏది మారింది నేను మారలా శరీరం మారింది కానీ నేను మారలా అనే ఆన్సర్ చెప్పామో లేదా ఏమయ్యా నువ్వేమడుగుతున్నావు ఆ మార్పు ఎవరికి వచ్చింది శరీరానికి వచ్చింది పుట్టినప్పుడు ఎంతే ఉన్నాను తర్వాత ఆరు అడుగులు పుట్టినప్పుడు ఇంతే ఉన్నాను ఇప్పుడు ఎంత అయ్యాను అంతేగా వెడల్పులలో మార్పు వచ్చినంత మాత్రం నేను మారిపోదానేంటి నేనే మారలే నేను పుట్టినప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను అనేవాడు లేరా నేనేం మారలేదండి నేనేం మారను కూడా అంటాడు ఇలాగే అంటాడు ఇలా కొంతమంది ఏమంటారు నేను చాలా నేర్చుకున్నానండి ఎంతోమంది దగ్గర ఎన్నో విషయాలు తెలుసుకున్నానండి చాలా విజ్ఞానం తెలుసు అవి లభించింది నాకు చాలా మారాను నేను నా స్వభావం అంతా పూర్వం చాలా తీవ్రంగా ఉండేది నేను ఎంతో మార్చుకున్నానండి ఇప్పుడు ఎవరిలో వినయం ఉంది నేను నేననేవాడే ఆధారం అర్థం ఎంత అంటే ఈ నేను రెండు నేను ఉన్నాయని గ్రహింపు నీలోనే ఎన్ని నేళ్ళు ఉన్నాయి రెండు నేనున్నాయి ఆ రెండు నేళ్ళు ఏమిటి ఒకటేమో శరీరంతో బాగా అటాచ్ అయిపోయి ఒకటేమో శరీరంతో సంబంధం లేకుండా సాక్షిగా అంటే రెండు నేర్లు ఉన్నాయి శరీర సంబంధం నేను సాక్షి నేను రెండు నేర్లు ఉన్నాయి మనం ఎంతసేపు ఏ నేను గుర్తిస్తుంటాం ఎందుకు సులభం ఆయన గుర్తించడం మన గొడవ అంతా ఎప్పుడు పుట్టిన దగ్గర నుంచి పోయే వరకు ఎంతసేపు ఏమంటుంటాం ఎంతకంటే ఈజీగా ఏమైనా ట్రై చేయకూడదు ఏదన్నా ఎవరన్నా ఒకటి చెప్పారనుకోని ఏమంటాం ఇది కొద్దిగా కష్టంగా ఉందండి ఇంతకంటే కొద్దిగా ఈజీగా ట్రై చేద్దాం కాబట్టి ఎప్పటికప్పుడు ఏమడుగుతుంటాడు వీడు సులభం కాని మనకి మొదటి శ్లోకంలో ఏం చెప్పాడు దుర్లభం త్రయమే వచ గు గుర్తు తెచ్చుకోవాలి మీరు మొదటి శ్లోకంలో ఏం చెప్పాడు దుర్లభం త్రయమే ఈ సృష్టిలో మూడు దుర్లభాలు ఉన్నాయి నాయన అంటే మూడు కష్టపడి సంపాదించాలయనా అవి లభించవు వాడంతట లభించేవి కావు మొదటిది మనుష్యం మానవ దేహం అది ఈజీగా వచ్చేసిందను ఉండవు ఈజీగా రాలా ఎన్నో లక్షల కోట్ల సార్లు అనేక జంతువు క్రిమి క్రిమి కీటకాదులలో పుట్టిపోయి పుట్టిపోయి పుట్టిపోయి పుట్టిపోయి ఆ కష్టాలన్నీ అనుభవించి పందిగా ఈకగా అవన్నీ మనం పుట్టాము ఆల్రెడీ నేను పుట్టలేదని అనుకోమాకండి అవి వేరే నేను వేరే ఇప్పుడు కనపడుతుండొచ్చు కానీ వాటన్నింటి యొక్క జ్ఞానం మానవుడికి వాటి అన్నింటి యొక్క అజ్ఞానం కూడా ఉంది చాలామంది ఎలా కనబడుతుంటారు దేహం మానవ దేహమే కానీ లోపల జంతువు లోపల ఉన్నవాడు జంతు అన్నమాట అన్న ఏం కోపం వస్తే బసలు కొడుతుంటాడా లేదా అప్పుడు ఎవడు పని చేస్తున్నాడు లక్షణం పోల కొంతమందిలో వ్యాఘ్ర లక్షణం కొంతమందిలో సింహ లక్షణం కొంతమందిలో వృషభ లక్షణం కొంతమందిలో గోలక్షణం కొంతమందిలో మేక లక్షణం ఇట్లా కొంతమందిలో క్రిమికీట కాదుల లక్షణాలు కూడా ఉంటాయి అన్ని ఉపాధుల జ్ఞానము మానవుడికి ఉంది అన్ని ఉపాధుల అజ్ఞానం కూడా ఉంది ఇది వాసనాబలం అంటే వాసనాబలం అంటే ఏంటి వీటన్నింటి సమాహారం సమిష్టి మనలో ఉందన్నమాట ఆ కేపబిలిటీస్ అన్ని మనలో ఉన్నాయి అందుకే నీటిలో ఏదగలుగుతున్నావు అన్ని పనులు చేస్తున్నావు రెక్కలు లేవు లేకపోతే నువ్వే ఎగిరేసేవాడు రెక్కలున్న దాంట్లో ఎగురుతున్నావు అది వేరే విషయం కాబట్టి ఇంత అపారమైన మేధస్సు విజ్ఞానం కలిగిన మానవుడు ఈ మానవోపాధిని ఎందుకు తెచ్చుకున్నాడు అన్న ప్రశ్న వేసుకోకుండా జీవించడం వల్ల ఆ జంతువు జీవిస్తున్నాడు అప్పుడు ఈ ఉపాధి ఎందుకు అయిపోయింది మరి వ్యర్థం అయిపోతే ఉపయోగం లేదు కాబట్టి ఒకటేమిటి దుర్లభం మానుష దేహం కష్టపడి సంపాదించావుగా ఇంకా రెండు చెప్పాడు సుమోక్షత్వం మనుష్యత్వం సుమోక్షత్వం మహాపురుష సంశయం ఈ మూడు వాటంతట అవే రావు ఒకటి కష్టపడి సంపాదించవు కాబట్టి మిగిలిన రెండు కూడా కష్టపడి సంపాదించు ఏమిటది ముమోక్షత్వం ఎలా ముక్తిని సాధించాలి అంటే ఎప్పటికీ పుట్టకుండా ఎలా ఉండాలి ముముక్షత్వం అంటే అర్థమేంటి ఒకసారి గుట్టేసాను ఆల్రెడీ గ్యారంటీగా పోతావో పోవా పోతావు పోయేలోగా ఏం చేయాలంటే ఇప్పుడు మళ్ళా పుట్టకుండా ఉండే స్థితిని సంపాదించప్పటికీ మళ్ళా పుట్టకుండా ఉండే స్థితిని పేరేమిటి మున్ముక్షన్ముక్షే అర్థం ఏంటి మరు జన్మ లేకుండా పోవడం దానికి ఆపోజిట్ చెప్పు ఓ కావాల్సినసార్లు పుడతానండి బాబు ఎన్నిసార్లు కావాలో చెప్పి అన్నిసార్లు పుడతాను భూభుక్షత్వం ముముక్షత్వానికి కాబోజిట్ ఏంటి బుభుక్షత్వం మనం ఇప్పుడు ముభుక్షత్వాన్ని టిక్కి పెడదామా ముముక్షత్వాన్ని టిక్కి పెట్టామా పెట్టాలి పెడితేనే ఇంకవసరం లేదు కదా ఆ జ్ఞానస్థితికి చేరాలను అని అర్థం అదే ఇప్పుడు ఎలా ఉన్నావు రోజు నిత్య అసంతృప్తుడిగా జీవిస్తున్నావా లేదా ఈ అసంతృప్తిని నిన్ను భుభుక్షుడిగా మార్చి రోజు జీవించేటప్పుడు నాకు ఇది కాలేదు నాకు అది కాలేదు నేను అది అవ్వలేదు నేను అనే వేదన కలుగుతుందా లేదా రోజు అమూట కడుతున్నావుగా నిద్రపోయినావు పలా ఏం చేస్తున్నావు ఏంటోనండి పొద్దున్నీ ట్రై చేసా కానీ కాకరకాయ కూర మాత్రం సరిగ్గా రాలేదండి అది కూడా అసంతృప్తే అని కాదు ఇంకొకసారి దాన్ని చేసే వరకు నీకు అసంతృప్తి రాదు అది కొన్ని ఈ జా కొన్ని ఈ జన్మలోనే నువ్వు పరిష్కరించుకోవచ్చు కొన్నింటిని నేను ఏమైనా సరే అభిషేక్కి అభిషేక్ బచ్చన్ని పెళ్లి చేస్తున్నాం అనుకున్నాండి మీ పాల ఇప్పుడు ఏం చేయాలి ఏం చేస్తావు నిన్న మారుస్తావు దీన్ని అప్పుడు ఏమైపోయింది ఆ శాశ్వతమైన అసంతృప్తి అంతమేంటే వాడేమన్నాడు అంటే తప్పేముంది వాడికే అప్పుడు అది అసంతృప్తి ఇట్లా తెలియకుండానే మనం ఏం చేస్తున్నాం ఉపాధిగతమైనటువంటి బలాన్ని పెంచుకుంటున్నాం శరీర సంబంధమైనటువంటి బలానికి ప్రాధాన్యత నిచ్చాం నేనండి ఈ పళ్ళెత్తు లేకుండా ఒక్కటి ఉంటే బాగా అందంగా ఉండేదాన్ని అలా ఉన్నవాళ్ళు అనుకోరా అనుకుంటాడా లేదా వాడికి ఆ వంకర కొద్దిగా వచ్చిందండి వస్తే ఇప్పుడు దాని గురించి పట్టించుకోవడం ఎందుకు పెద్ద విశేషం కాదు ఎందుకని ఈ మనిషి అంతేనా కాదు కానీ వాడి జీవితం అంతమీద అర్థం ముందు నిలబడబడాలి వాడికి ఏం కనబడుతున్నాయి మిగిలిన శరీరం అంతా కనబడవచ్చు కదండీ నాకు అర్థం కాదు తొంభై తొమ్మిది కానీ వాడు ఏం చేశాడు ఇప్పుడు ఆ పాయింట్ అన్నీ పట్టుకుని అసంతృప్తి పెట్టుకున్నాడు ఏమైపోతాడప్పుడు ఆ దాన్ని ఒక్కదాన్ని ట్రై చేస్తూనే ఉంటాడు చేయగా చేయగా చేయగా చేయగా చేయగా పాపం అది అనుకో సంతృప్తి బాగా ట్రై చేశాను నేను సాధించాను ఒకవేళ సరికాకపోతే మరి అప్పుడు ఏం చేయాలి కొన్ని సరికావు అంటే ఉదాహరణ మీకు అర్థమయ్యింది చిన్న చిన్న ఉదాహరణ చెప్తున్నా ఎందుకంటే పెద్ద ఉదాహరణలు చాలా ఉన్నాయి నేను ఏమైనా సరే కొట్టిస్తాడని అవ్వాలండి ట్రై చేస్తాడే ట్రై చేయగా చేయగా ఏమవుతాడు అవ్వలేదనుకోండి ఎంత అసంతృప్తి కలుగుతుంది చూడండి మీరు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి వాళ్ళు ఎంతసేపు ఏం చెప్తారు వాళ్ళ జీవితంలో వాళ్ళు ట్రై చేసినటువంటి ట్రయల్స్ అన్నీ చెప్తారు వాళ్ళ ఫెయిల్యూర్స్ అన్నీ చెప్తారు చెప్పి ఏం అని చెప్తాడు ఇంకేం చెప్తాడు ఈ జీవితంలో చేయలేకపోయానండి చాలా చేద్దాం అనుకున్నానండి కానీ చేయలేకపోయిన ఆ చేయలేకపోయినాడు చేయలేకపోయినండి చేయలేకపోయిన లోపలికి గింగిరవుతుందా లేదా అది ఈ మూట అలాగే ఉండిపోతుంది ఉండిపోయి వండిపోయి ఉండిపోయి ఉండిపోయి కాబట్టి తొంభై శాతం ఎవరు కనబడుతున్నారు క్షలే ఉ అందుకనే ఏమన్నాడు దుర్లభం సాధించాలి నువ్వు ప్రయత్నించి సాధిస్తేనే ముక్షువు అవుతావు వాడంతా వాడు ఊడిపడ్డం జరిగే పని కాదు అంతమైన అట్లాగే ఎనిమిది నాలుగు లక్షల జీవరాశుల్లో మానవులు ఎంతమంది ఉన్నారు వెరీ లెస్ సృష్టి మొత్తం మీద శాతం వన్ ఏడు ఏడు వందల యాభై కోట్ల మంది మానవులనే ఎక్కు అనుకున్నావు నువ్వు కానీ అనంత సృష్టి మీద జీవ సృష్టి మీద ఎక్కడితే నీ శాతం ఎంత వన్ పర్సెంట్ మిగిలింది తొంభై తొమ్మిది ఉంది ఆ ఇప్పుడే ఎప్పుడైనా అంతే ఉండదు ఎకో పిరమిడ్ మారదు ఊరికే అట్లా అనుకుంటావు అంతే ఈ లెక్కలు ఇవన్నీ అంత ఏంటంటే ఎప్పుడు వన్ పర్సెంట్ ఉండదు ఎకో పిరమిడ్ చెడిపోదు ఎప్పుడు మామూలేనమ్మా అది అది సృష్టి బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటుంది ఎప్పుడూ కూడా అర్థమైందండి కాబట్టి ఎక్కువ పిరమిడ్లో ఆ పర్సంటేజ్లు మారవు ఏదో ఒక చరాలు పెరుగుతూ ఉంటాయి ఏదో ఒక చరాలు తగ్గుతూ ఉంటాయి మానవుడు ఎప్పుడూ వన్ పర్సెంటే ఉంటాడు సృష్టి మొత్తం మీద నువ్వు వంద కోట్లవు వెయ్యి కోట్లవు ఎంత ఆ పర్సంటేజ్ మారదు కాబట్టి నువ్వు ట్రై చేయాల ఇప్పుడు ఆ వన్ కోసం బాగా ట్రై చేసి పుట్టావు అయాచితంగా రాలా ఈ జన్మ కానీ అయాచితంగా అనేక జన్మార్జితంగా నీకు జంతువుల నుంచి నీకు లభించింది ఏమిటి అంటే భూభుక్షత్వం మనలో బలంగా ఏముంది భూభుక్షత్వం అంటే అర్థమేంటి ఆహార నిద్రా భయమై నంజ పశుభిర్నరాణ సమాన ఆ నాలుగు లక్షణాలు ఆ మిగిలిన ఎనభై లక్షల దీవరాశికి నీకు సమానం ఏమిటది మరణ భయం మృత్యు అంటే భయమేనా కాదు ఎవరికైనా సరే జంతువు కూడా భయమే అందుకేగా పిల్ల అక్కడ పాలు పెడితే ఏం చెప్పింది దానికి ఆహారం పెడుతున్నావు తెలియదు దానికి దాని ప్రాణానికి భయంగా భయం నువ్వు పక్కకి వచ్చేస్తే తన ఆహారాన్ని అంతసేపడి అంటే నువ్వు ఉన్నంత సేవ దానికి భయం మరొక జీవి చేత నువ్వు బాధించబడతావు భయం మృత్యువు చేత బాధించబడతావు అనే భయం మరణ భయం అన్నమాట అన్ని భయములకు మూల కారణం ఏమిటి మృత్యు భయం ఏ భయమైనా కావచ్చు అది లోపల ఉన్న భయం ఏమిటంటే మృత్యు భయం ఇవన్నీ మనకే ఉన్నాయి వాటికే ఉన్నాయి ఇంకేముంది పునరుత్పత్తి ఈ నాలుగు వాటికి మనం సమానమే మరి ఏమిటి తేడా అధిక విశేష ఏమిటి వివేకో అధిక విశేష వాడికి వివేకం లేదు మానవ జన్మల ఎత్తిన వాడికి వివేకం ఉంది అదొక్కటే తేడా ఇంకేమీ లేదు మరి ఈ వివేకం ఉన్నటువంటి వాడు ఎలా ప్రవర్తించాలి భుభుక్షువా ఉండాలి ముముక్షువుగా ఉండాలి కానీ మనం ఎలా ఉంటున్నాము ఆ పాత అభ్యాస బలం మేరకే కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు చేసొచ్చావుగా అదే పని భుభుక్షువుగా ఇప్పుడు కూడా అదే పని చేస్తాం అభ్యాసం మార్చుకోలేదు అధ్యయనం మార్చుకోలేదు కాబట్టి మారాలా ఉందా మారా ముముక్షయినవాడు ఒక పని చేస్తాడు ఏమిటది మహాపురుష సంశ్రయం సృష్టి ఆది స్థితి ఎలా ఉందో తెలుసుకోవడం మహత్ మహత్ అంటే అర్థం ఏంటి ఈ సృష్టి మొత్తం లేదు ఒకప్పుడు ఆ లేని స్థితిలో ఈ సృష్టి వచ్చింది కొంతకాలం ఉంటుంది కొంతకాలం తర్వాత లేకుండా పోతుంది ఎక్కడి నుంచి వచ్చిందో ఎక్కడికి పోతుందో ఆ స్థితి పేరు మహత్వం ఆ స్థితి పేరేమిటి మహత్వం ఆ స్థితి యొక్క అనుభూతి ఆ స్థితి యొక్క నిర్ణయం ఆ స్థితి యొక్క సాక్షిత్వం ఆ స్థితిలో ఏమున్నాయి అనుభూతి నిర్ణయం సాక్షిత్వం ఈ మూడు పొందిన వాడేవడో వాడు మహాపురుషుడు ఇప్పుడు మనమందరం స్త్రీలు కూడా ఉన్నారా స్త్రీలు పురుషులు ఎదురున్నారా మానవులలో కానీ ఆయన ఏమంటున్నాడు మరి మహా స్త్రీ అని ఎందుకల్లా అంటే అర్థం ఏమిటంటే నీలో ఉన్న నేనుకి స్త్రీ పురుషులు లేవు నువ్వైనా నేనే అంటున్నావు కదమ్మా ఆయనైనా ఏమంటున్నాడు మరి స్త్రీ పురుషనే అంటున్నాడా అంటారు లేదు కాబట్టి నేనుకేం లేవు లేదు కాబట్టి అదేమిట పురుష శబ్దమే దానికి పురుష అంటే అర్థం ఏమిటంటే పురమునందు అధికారి ఎవడో వాడు పురుషుడు అర్థమేంటే పురుషుడు అంటే అర్థం ఎవరు పురమునకు యజమాని ఎవరో వాడు పురుషుడు పురం అంటే ఏమిటి ఓ పొరములా ఉన్నాము ఈ పురమా ఈ పురానికి యజమాని వా ఇంకా అంతఃపురం అంటాడు పురానికి ఏం తక్కువలో అంతఃపురానికి అంతకంటే తక్కువ కాబట్టి ఈ శరీరం అనే పురమునకు యజమాని ఇలాంటి శరీరం అనే పొరమునకు యజమాని అయిన పురుషుడు మహత్తన్న స్థితిని తెలుసుకున్నాడు సృష్టి ఆది స్థితిని తెలుసుకోగలిగాడు ఈ సృష్టి యొక్క నియమాలన్నింటినీ తెలుసుకోగలిగాడు ఈ సృష్టి యొక్క ఉత్పత్తి స్థితి లేదాలని తెలుసుకోగలిగాడు ఆ అనుభూతి పొందగలిగాడు ఆ నిర్ణయాన్ని పొందగలిగాడు ఆ సాక్షిత్వాన్ని పొందగలిగాడు వాళ్ళెవరు పురుషులలో మహాపురుషుడు ఎందున అంటున్నా పురుషులలో పుణ్యపురుషుడు వేరయ్యా అనడా లేదా అట్లాగే పురుషులలో మహాపురుషుడు ఈ ముముక్షత్వం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి ఈ మహాపురుషుడు ఇప్పుడు ధర్నా మహాధర్ణ అంటాడు ఏమిటి అన్నిటికీ మహా పెట్టడం అలవాటు అయిపోయింది అలా పెట్టకూడదు అర్థమైందండి ఆ విపరీత శబ్దాలకి మహా అన్నదాన్ని జోడించకూడదు అనమాట మహా అన్నది దివ్యత్వాన్ని సూచించేటటువంటి శబ్దం దైవీస్థితిని సూచించేటటువంటి శబ్దం పురుషుడు ఏమయ్యాడు ఇప్పుడు మహాపురుషుడయ్యాడు ఎట్లా అయ్యాడ దుర్లభం నువ్వు ప్రయత్నించి అవవలసిందే సాధనతో అవలసిందే అలాగే యాజిటీస్గా ఉన్నవాడు ఉన్నట్టుగా రాత్రికి రాత్రి అయిపోవడం కుదురే పని కాదు ఈ అవ్వటాన్ని ఏమన్నారంటే క్రమముక్తి నేనేమన్నారు క్రమముక్తి ఎలా వస్తుంది క్రమముక్తి दानको क्रमन चपुर मुक्ति की क्रमी शास्त्र गुरवाक्यं तृतीय आत्मनिश्चय चतुर्धन संशय छेद मुक्तिदायक प्रथम शास्त्रद्वित गुरवाक्यं तृतीय आत्मनिश्चय चतुर्थ సంశయం పంచమం ముక్తిదాయకం ఇది ముక్తి కలిగేటటువంటి పద్ధతి కాబట్టి అందులో ఒక్కొక్కదాన్ని విచారణ చేస్తే ఏం తెలియాలి శాస్త్రదృష్టం శాస్త్రం ఏం చెప్పిందో అలా నడుచుకోవడం ఈ ముముక్షత్వానికి సంబంధించినటువంటి శాస్త్రాధ్యయనము అన్ని శాస్త్రాలే ప్రపంచంలో కొన్ని లక్షల కోట్ల శాస్త్రాలు ఏ శాస్త్రం పడితే ఆ శాస్త్రం జరిగితే ముముక్ష కొన్ని ప్రత్యేకమైనటువంటి ముముక్షత్వానికి సంబంధించిన వేదాంత శాస్త్రాలు తత్వజ్ఞానానికి సంబంధించిన శాస్త్రాలని అధ్యయనం చేయాలి చేసిన తర్వాత ఏం చేయాలి వివర వాక్యం ఏ శాస్త్రాన్ని అధ్యయనం చేసావో అవది పట్టుకుని వెళ్ళి అందులో అనుభవ జ్ఞానం అనే గురువును ఆశ్రయించి ఆయన ద్వారా ఆ శాస్త్రాన్ని మళ్ళా వినాలి ఎలా వినాలి పరిప్రశ్న సేవయా నేను ఇలా చదువుకున్నానండి నేను ఇలా చదివితే నాకు ఇలా అర్థమైందండి నాకు ఇంతవరకే అర్థమైందండి నాకు ఈ సందేహాలు కలిగినాయండి ఇది దయతో తెరచగలరు అని ప్రార్థించి ఆర్తితో కనుక నువ్వు ఆశ్రయించినట్లయితే అప్పుడేమయ్యావు రెండో స్టెప్కి వచ్చావు ఏమయ్యావు గురు వాక్యానికి అర్హత సంపాదించావు గురువు గారు అప్పుడు నీకు అదే శాస్త్రంలో ఉన్న అంతరార్థాలను విడమర్చి చెప్పారు ఎందుకంటే నువ్వు చదువుకుంటే అంత అంతరార్థం బోధపడదు కాబట్టి इनको गुर बोध विना अंतरार्थम बोधपड़ी अट्ला जीवन सा जीविस्टमें तृतीय आत्मनशय नी आत्मसाक्षात्कार ज्ञा कत्म कत्म कल नागो सशय छेद अन्नी संशया अन्नी संशया तेजिपो महत्स्थित एपड़े चेराव पंचम ముక్తిదాయకం అదే మహత్వ స్థితిలో నువ్వు స్థిరంగా ఉండిపోయావు అప్పుడు పురుషుడు కాస్త ఏమైపోయాడు మహాపురుషుడయ్యాడు ఇది నాయన క్రమముక్తి కాబట్టి ఈ మార్గంలో మానవుడు ప్రయాణం చేయాలి దుర్లభం క్రయమే వచ మనుష్యత్వం మోక్షత్వం మహాపురుష సంశయం అలా మహాపురుష స్థితిని సాధించాలి అంటే క్రమముక్తి ద్వారా సాధించాలి ఆ క్రమముక్తి ఏమిటి శాస్త్రదృష్టం గురుర్వాక్యం తృతీయమాత్మనిశ్చయం చతుర్థం సంశయఛేదం పంచమం ముక్తిదాయకం ఈ రకంగా నేర్చుకోవాలి ఈ రకంగా ఇప్పుడు చదువు కాబట్టి ఇప్పుడు మీరు చదివే వివేక చూడామణి ఏమిటా సంబంధించిన శాస్త్రం అది వేదాంత శాస్త్రం అంతేగాని బంగారం తయారు చేయాలని వివేక చూడామణి చదివితే అర్థమైందండి అదే చెప్పేశానండి ఇప్పుడు నేను అదే చెప్తున్నాను చదవండి చదవండి తెలుగు చదవండి గట్టిగా చదివితే రికార్డ్ అవుతుంది మనుష్యత్వంత్వం మహాపురుష సంశ్రహేతు అనుగ్రహించాలి దేవుడు అనుగ్రహించాలి అని అనుకుంటున్నావే గానీ ఆ దైవానుగ్రహాన్ని ఎలా పొందాలి అనేటటువంటిది మాత్రం గ్రహించడం లేదు ప్రపంచంలో మానవులందరూ దైవంతుడు తిరుగుతున్నాడా లేదా ముడికెళతున్నాడా లేదా ఆరాధనలు చేస్తున్నాడా లేదా అనేక ఆరాధనలు చేస్తున్నాడా లేదా విశేష యజ్ఞ యాగాది కృతులు కూడా చేస్తున్నాడా లేదా కానీ దైవానుగ్రహాన్ని సంపాదించడానికి మార్గం ఏమిటనే అన్వేషణ ఏమన్నా పూర్తి అయిందాబే చేస్తూనే ఉన్నాడంటే అందుకని నేనేం చెప్తున్నాడు దైవానుగ్రహానికి సూటి అయిన మార్గం జంతువులకు దైవానుగ్రహం కలిగే అవకాశం ఉందా ఎందుకు లేదు భుభుక్షత్వం అక్కడ కూడా రేర్ ఎవరో అయ్యారు మనుషుల్లో ఎట్లా అయితే ఆత్మనిష్ఠులు అవడానికి ఎంతమంది ట్రై చేస్తున్నారు అలాగే ఆ జంతువురాశిలో అవకాశం ఉన్నటువంటి వాడు కాళహస్తిలో ఆ మూడు అయినాయి వాటికి కూడా అవకాశం ఎంత తక్కువగా ఉందా లేదా వాటికి ఉన్న వివేకం లేదుగా అందువల్ల అవేమిటి ఉన్నాయి భుభుక్షువులు కాబట్టి మనుష్యత్వం మోక్షత్వం మహాపురుష సంశ్రయం మూడు లక్షణాలతో దైవానుగ్రహాన్ని సంపాదించవచ్చు ఎలాగో చెప్తున్నాడు మనుష్యత్వం ముశ్రయం మనుష్య జన్మమెత్తుటయుముక్ష మహాపురుషుల చెంత చేరుటయు ఈ మూడును దైవానుగ్రహము లేక సిద్ధింపవు ఈ మూడును చేరుటయు దైవానుగ్రహం కావాలన్నా ఇదే మార్గాన్ని అనుసరించాలి ఈ మూడు రావాలన్నా నీకు దైవానుగ్రహం కావాలి ఇంటర్లు ఇంక ఉందట అంటే అర్థమేంటట ఈశ్వరుని అనుగ్రహం చేతనే మానవ జన్మ లభించింది ఈశ్వరుని అనుగ్రహం చేతనే ఇంతమంది మానవులలో నీకు ముమ్ముక్షత్వం మీద ఆసక్తి కలిగింది ఈశ్వరుని అనుగ్రహం చేతనే ఆముక్షు ఆసక్తి కలిగిన వాళ్ళలో మహాపురుష సంశ్రయం దొరుకుతుంది కాబట్టి గురువు లభించడం కూడా ఆ ఈశ్వర అనుగ్రహం వల్లనే సాధ్యం అవుతుంది లేకపోతే ఉంటాడు జీవితం అంతా ఎవరు గురువో నిశ్చయించుకోలేడు నువ్వు గురువా నువ్వు గురువా నువ్వు గురువా నువ్వు గురువా అని ఉంటాడు అంతే ఎక్కడా స్థిరత్వాన్ని పొందలేడు ఆ స్థిరమైనటువంటి గురువు ఆ గురువు యొక్క ఆశ్రయం ఎప్పుడు లభిస్తుందట దైవానుగ్రహం చేత లభిస్తుంది అట్లాగే ముముక్షత్వం కూడా మన అస్థిరంగా ఉంటుంది ఇప్పుడు ముక్తే కావాలని పెంచదు ఎప్పుడు కావాలనిపిస్తుంది బాగా బాగా బాధలు బాగా పెరిగినప్పుడు ముక్తి ఎప్పుడున్నాయన అని అడుగుతుంట అంతేనా కాదు సుఖంగా ఉన్నప్పుడు మళ్ళీ ముక్తి పోయింది బుక్తి వచ్చేసింది ఆ స్థానంలో కాబట్టి ముముక్షత్వం స్థిరంగా ఉండాలన్నా దైవానుగ్రహం కావాలి ఈశ్వరానుగ్రహము ఈశ్వరానుగ్రహం అని అంటుంటారా లేదా అసలు ఈశ్వరానుగ్రహం అంటే ఏంటి మనుష్యత్వం మోక్షత్వం మహాపురుష సంశయం ఈ మూడే ఈశ్వరానుగ్రహం అంటే అంతేగాని నువ్వు చదివే కోరికల శాంతాడు లిస్టు కాదు అక్కడికి వెళ్ళి ఎన్ని చదువుతున్నావు నా ఇంటి మీద ఇల్లు వేయాలి ఇల్లు మీద మీద వేలు మలవకూడదు అన్నీ ఆయనకే పాపం ఈ ప్రపంచంలో ఆయనంత దయాలు ఎవరు లేరండి నువ్వు చెప్పినవన్నీ వింటుంటా లేదా ఈ వచ్చిన వాళ్ళంత చాంతాట తెలుస్తూ చదువుకుంటారా లేదా అదే పని వాడు ఆ లైన్ లో నిలబడంతసేపు అదే పోదరుణ్ణి పట్టించుకున్నాడా లేకపోతే కోరిక జనంతా పట్టించుకున్నాడా ఆ మళ్ళీ సదవ నాయకుల మధ్య పోతాడు రాసుకెళ్తున్నాడు ఇంకా ఎంత దూరం వచ్చేసామంటే అజ్ఞానం ఇది రాసుకెళ్ళినట్టు కోరికల చాన తాడు ఏ ఉయ్యాలో వేసి కట్టడం ఉడుపు వేసి కట్టడం కాళ్ళు వేసి కట్టడం దీన్ని తీసుకెళ్ళి దాంట్లో రూపాయి పెట్టాను అందులో వేయటం అంటే నా కోరిక బాధితు ఎవరికి అబ్బాను ఈశ్వరార్పణం కాదు వాడిని ఎత్తి మీదకి ఎత్తేసాను అంటే కదా సార్ అంటే అర్థం ఏమిటా భూభువుగా ఉన్నప్పుడు మీకు అట్లా తోచింది అయ్యావు నాకు దైవమే కావాలి అక్కడ ముముక్షుగా వచ్చేప్పుడు ఏమయ్యాడు దైవమే కావాలయా నాకు నాకు ఇంకోటి అవసరం లేదు వీడు ముముక్షు ముక్షు ఏమన్నాడు ఆయన ఈ పరీక్షలో ఎలా ఉందా నేను రాయకుండా వంద మార్పుకి వచ్చాడు చూడు లేదు చెప్తాను గుణధర్మాన్ని బట్టి కోరికలు అడుగుతాం తినా ఏం కష్టపడకుండానే సంపదలు వచ్చి పడిపోవాలి ఎక్కువ సంపదలు రావాలి తక్కువ సంపదలు రావాలి ఎక్కువ అధికారం రావాలి తక్కువ అధికారం రావాలి ఎజ్ఞా లేగా చేయటం లేదు అధికారం కోసం ఇస్తారో కాబట్టి ప్రపంచంలో ఉన్నట్టు కనబడుతున్నటువంటి ప్రపంచాల్లో ఉన్న అనేకత్వం అంతా ఏదైతే ఆ అనేకత్వం కోసమని కాకులాటలో భాగంగా అవి భావంగా నాశనం అది బృహుక్షు దైవం కోసమే దైవాన్ని నాశనం ఇను కాబట్టి ఆ రకమైన లక్షణం నీలో మేల్కొనాలి అన్నా కూడా దైవానుగ్రహం ఉండాలి అవుతారు ఈశ్వరానుగ్రహం ఉంటే అన్ని జరగవా అన్నీ జరుగుతాయన్న విశ్వాసం ఉండాలా అవుతారు మనం ఏం చేసాం దాన్ని ముక్కలు చేశాం జ్వరం తగ్గడానికి ఈశ్వరుడు తగ్గిన తర్వాత మళ్ళా మార్కులు రావడానికి ఇంకో ఈశ్వరుడు మార్కులు వచ్చిన తర్వాత సంపదలు రావడానికి ఇంకో ఈశ్వరుడు అర్థమైనా దైవానుగ్రహం ఈ మూడు లక్షణాలు వచ్చేస్తాయి కదా అంటే నాయన నువ్వు తప్ప నాకెవరు అవసరం లేదయా నీ పక్షంలో ఈశ్వరుడు పనిచేయడం కంటే నువ్వేం అడుగుతావండి పెద్ద కోరికేమిటి అంటే అర్థం ఏంటి అన్ని అంటే అన్ని అంటే ఏమిటి అంటే మానవుల్లో మూడు రకాలు ఉన్నారు ఎవరు వాళ్ళు అంటే టాప్ మోస్ట్ ఉత్తమాధికారి ముముక్షుడు ముముక్షత్వం ఉన్నవాడు ఉత్తమాధికారి వాడేమన్నాడు ముక్తి కావాలన్నాడు నీ దర్శనం కావాలి ముక్తి నీ దర్శనం అయిన వెంటనే నాకు ముక్తి అయిపోవాలి నాకు మళ్ళీ గ్యాప్ ఉండకూడదు నా దర్శనం అయిపోవాలి నీ దర్శనం అయిపోవాలి ముక్తి ధర ముక్తి అనే స్థితి రావాలి నాకు వీటి ఉత్తమాధికారి రెండో వాడు ఎవడు ప్రపంచమంతా కావాలి ముక్తి కూడా కావాలి ఏం కావాలి అంతా కావాలి ముక్తి కూడా కావాలి వీటి మధ్యమాధికారి ప్రపంచమే కావాలి ముక్తి అవసరం అధమాధికారి నువ్ చూసావాన్ని భగవంతుడు అంటే విగ్రహం అలంకారమేనా సర్వవ్యాపకుడు కదా మరి ఆ సర్వ వ్యాపక దర్శనాన్ని ఒకసారి చూసావు అప్పుడేమనిపించింది విశ్వరూప సందర్శనం ఒకసారి చూసావండి అప్పుడు అందులో నువ్వు అనుభూతి చెందావా లేదా ఆ అనుభూతి శాశ్వతం కదా అట్లాంటి దర్శనం కావాలి అని అడుగుతున్నావు పునర్దర్శనం అంటే అర్థం అది ఈసారి సరిగా పూర్తి కాలేదయా బాబు ఈసారైనా సరిగ్గా కనపడు ఉన్నాను అనేటటువంటి భౌతిక అర్థంలో పెట్టారు నా కాబట్టి నా అదే ఉన్న ఉత్తమాధికారి అనుకోండి అప్పుడేమయ్యావు హావ్ ఫినిష్ ముక్తి మోక్షం తప్ప నేను నిన్నేం అడగనయ్య పోదు నీ దర్శనం ముక్తి మోక్షం ఇంతకుముందు నేను ఇం వీడు ఉత్తమాధికారి వీడు ముముక్షు వీడికంటే కొద్దిగా మా అందాధికారి అంటే మధ్యమాధికారి వాడేవాడు ప్రపంచం అంతా కావాలి వాడికి తర్వాత దొరికితే ముక్తి కూడా కావాలి ముక్తి కాదు ముక్తి కూడా కావాలి అర్థమైందండి ఈ ప్రపంచం అంతా లభించలేదు అనమాట వాడికి ముత్తి అవసరంలాపంచం సెకండ్ ప్రయారిటీ ఏది అవకాశం ఉంటే ముత్తి కూడా వ్యాపారం అనమాట అవకాశం ఉంటే అది కూడా చూడండి సార్ పదిహేను ఇస్తాను అది ఇంకా మరి అధ్వానం అది నాలుగో వస్తాం అనమాట వాడికి ముద్దితో పనిలే అర్థమైందండి వాడికేంటి ప్రపంచం వస్తే చాలు నాకు అసలు నాకు ముక్తితో పనిలే ప్రజల వాడేంటి పనులు చెప్పేటప్పుడు ఏం చేస్తామండి మీరు వస్తున్నారు కదండి అది తీసుకురండి తీసుకురండి అలా అవకాశం ఉంటే అది కూడా చూడండి సార్ అంటాం అలా అనమాట అవకాశం ఉంటే ముక్తి కూడా చూడవ ఇదంతా చూడు ముందు చెప్పింది మాత్రం మర్చిపో అవకాశం ఉంటే ముక్తిని చూడు మధ్యమాధికారి అర్థమేందండి అథమాధికారెవరు ఆ ముక్తి వగైరా వాళ్ళ నాకు తెలియదా పెట్టేదా అదే వద్దులే కానీ ఇవి చూడు చాలు ప్రపంచం ఇది ఉంటే చాలు వీడు అధమాధికారులు వీడికంటే ఇంకోటి ఉన్నాడు అధమాధముడు వాడు అధికారత్వం లేదు వాడి వాడికి ఏమిటాడంటే పీడించైనా సరే ప్రపంచాన్ని సాధించాలి చాలంతరా కదా సమయబాబు నేను చెప్పింది అయిపోవాల్సిందని అధమాధముడు అధికారత్వం లేదు అసలు వీడికి అంటే ఎప్పటికీ ఈ జన్మలో వివేకం కాదు కదా జ్ఞానం కలిగే అవకాశమే లేదు ఈ రకంగా మానవులు నాలుగు క్లాసుల్లో ఉన్నారు నువ్వే తరగతికి చెందాలనుకున్నావై అంటే దైవానుగ్రహం చేత ఉత్తమాధికారి అయ్యావు ఏడు వందల మంది మానవుల్ని ఈ నాలుగు క్లాసులుగా విభజించారు దీన్నే భగవద్గీత ఎలా విభజించింది ఆర్థో జిజ్ఞాసు అర్ధార్థి ఒకటి ఆర్తో జిజ్ఞాసు మనవుల్లో నాలుగు రకాలు ఉన్నారయ్యా ఆర్తులు రెబ్బ తగిలినప్పుడే అమ్మ అంటారు అయ్యా అంటారు దెబ్బ తగిలినప్పుడు మాత్రమే గుర్తుకొస్తాడు భగవంతుడు ఒక తర్వాత మళ్ళా గుర్తుకొస్తాడు వాడు ఆర్తుడు రెండో వాడేవాడు అర్ధార్థి నాయన పది గుర్రాలు పది పదిహేనుగులు పది పది బస్తాలు ఎక్కువ పండించు లేకపోతే పది కోట్లు ఎక్కువ ఇవ్వు అర్ధార్థి ఎంతసేపు వ్యాపారం వ్యవహారం అనమాట నాకు ఎంత ఇస్తే నేను నీకు ఎంత ఈసారి మా మా కోడలకి మగపిల్లాడే పుట్టేట్టుగా చూడు నీ కొంచెం తల్లిలా ఇస్తాను అయిన వచ్చే బహుమానం ఏమిటి ఫ్రీగా వచ్చేది అనమాట అది ఇదంతా అర్ధార్థి ఈ ముడుపుల వ్యవహారం కూడా అంతా ఎవరు అర్ధార్థి అర్థం ఏంటంటే మూడో వాడేవాడు జిజ్ఞాసు అది ఉంది అండి ఏంటో తెలుసుకోవాలని మాత్రం నాకు చిన్నప్పటి నుంచి ఉందండి కానీ అవకాశం రాలేదు టైం లేదండి ఎట్లా తెలుసుకోవాలని ఆసక్తి మాత్రం నాకు చిన్నప్పటి నుంచి ఉండేదండి కుటుంబం సంసారం బాధ్యతలు వీటన్నింటినీ చేసిన తర్వాత కదండీ మనం భగవంతుడు అనుకోగలిగేది నేను అయిపోయినా కదండి భగవంతుడి గురించి ఆలోచించేది అని భగవంతుడు కృష్ణ రామా అంటే అందరం ఎవడ చెప్పండి వీడెవడు జిజ్ఞాసు ఎక్కువ తక్కువ ఉండదు నాలుగు క్లాసులో ఉంటాయి నాలుగో వాడేవడు జ్ఞానేచర కేవలం నా జన్మ ఆత్మ జ్ఞానం కొరకే మిగిలిందంతా అప్రధానం మిగిలింది లేదని కాదు వాడికి అది అప్రధానం ఉన్నా నాకేం పర్వాలేదండి అది అసలు నేను అడగాను అసలు కాబట్టి ఈశ్వరానుగ్రహం వలనే నీకేం లభిస్తున్నాయి మూడు లభిస్తున్నాయి ఒకటేంటి మన జన్మ మనుష్య జన్మ మోక్షత్వము మహాపురుష సంశ్రయం నువ్వు జ్ఞాని అవ్వాలంటే ఎవరు సహాయం ఉండాలి గురువు యొక్క అనుగ్రహం ఉండాలి ఆ గురువు దొరకటం కూడా ఈశ్వరానుగ్రహమే సరైన గురువు చేతిలో పడలేదనుకో వెతికే జిజ్ఞాసులు పాపం నేర్చుకోవాలనుకున్నావు ఆసక్తి కలిగింది ఎవరినో ఆశ్రయించం ఆశ్రయిస్తే ఏమైంది వాడు వాడికి తెలిసిన విద్యనే చెప్తాడు కానీ ముక్తి మోక్షం సంగతి చెప్తాడు అంటే ముక్తి మోక్షమే నా లక్ష్యం అనేటటువంటి గురువు ఎవరైతే అనుభూతి పొందాడో ఆ జీవన్ముక్తులైన వాడు ఎవడైతే ఉన్నాడో అటువంటి వాడిని వెతికి పట్టే వరకు నీ అన్వేషణని ఆపకూడదు కానీ మనం సాధారణంగా ఏం చేస్తాము ఎవరో ఒక దగ్గరికి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి తెలిసిన విద్యలేవో చెప్తారు అంతే ఆ విద్యలతో సంతృప్తి పడిపోయామ ఏమైపోతావు ఆ మళ్ళా జిజ్ఞాసం ఈ ముఖ్యత్వము మహాపురుష సంశ్రయం అనేది పూర్తి కావడం లేదు కాబట్టి నీ జీవన లక్ష్యాన్ని సరిగ్గా పట్టుకో అంటే అర్థం ఏంటి ఎవరికి ఏదైనా చేయవచ్చు కోరిక పూర్వం పెద్దవాళ్ళు ఇంటి ముందుకు వచ్చేవాడు అండి ఏమనేవాడు ఆయన ఏమి అడిగేవాడు మాధవ కబళం మాధకోళం కాదు అది మాధవ కబళంధవ కబళం కబళము అంటే పట్టడి ముద్ద అన్నం ఇది కబళం అంటారు అర్థమేందండి నువ్వు భగవంతుడికి పెట్టే కబళం ఓ అన్నం ఏదైనా ఉంటే అది నాకు పెట్టు ఏమడుగుతున్నాడు నిన్ను ఆయన కన్నం పెట్టమని అడగటల్లా నిన్ను నువ్వు భగవంతుడికి పెట్టే పిడత ఏదైతే ఉందో అది నాకు పెట్టమ్మాతవ కవడం అడుగుతున్నావు కదా అండి మరి ఏ భావాలు అడుగుతున్నాడు ఈశ్వరార్పణం పెట్టేవాడు కూడా ఎలా పెట్టేవాడు కృష్ణార్పణం విష్ణు అర్పణం రామార్పణం శివార్పణం అంటూ పెట్టేవాడు ఏ పని చేసినా పూర్వం ఇలాగే అనేవాడు పెట్టడమే కాదు ఏ పని చేసినా కూడా శివార్పణ భావం కృష్ణార్పణ భావం ఈశ్వరార్పిత బుద్ధి ఆ బుద్ధితో చేసేవాడు పిల్లల్ని పెంచేవాడు అండి దైవానుగ్రహం వల్ల పిల్లలు కలిగారు అంతేగా నేను కష్టపడి కన్నానండి అనేవాడు కాదు అది కూడా చెప్పేవాడు కాదు ఏదో ఈశ్వరానుగ్రహం చేస్తే పిల్లలు బాగానే పెరిగారండి పెద్దవాళ్ళు అయ్యారంటే వచ్చారండి బాగానే ఉంటున్నారండి దైవానుగ్రహం బాగా ఉందండి మా అని మాట్లాడేవాడు అప్పుడు ఏమైంది అహం లేదుగా వినయం వినయం యశోభూషితం వినయం అనేది యశోభూషితం ఆ కీర్తిగా ఆస్కారం అవుతున్నప్పుడు ఇప్పుడు మనం ఏం కీర్తి అంటున్నావు చాలా కష్టపడుతుంది చేనేనండి బాబు వాళ్ళు అసలు ఏం చేయ ఎంత కష్టపడ్డా అమెరికా బాబు తడానికి ఏమైపోయినప్పుడు వాడు అసలైన వాడు పోయాడు సృష్టికర్త పోయాడు పక్కకి లేనికర్త వచ్చి కూర్చున్నాడు అప్పుడు అనంత సృష్టి నిర్వహిస్తున్న దైవం అనేటటువంటి జ్ఞాపకం లేదు నీకు అలా జ్ఞా జ్ఞాపకం జ్ఞా అంటే తెలిసి ఉండాలేదా అర్థమైందా అదైవం ఉన్నాడు వాడి వలన సృష్టి నిర్వహించబడుతోంది అందులో ఒక చెట్టు మొలచిందండి అంటే ఇది ఏం అయితే భూమండలం మీద అనేకమైనటువంటి చెట్లు ఉన్నాయా లేదా చెట్టు మొలిచి నాకు నేనే మొలిచాన ఇప్పుడేమండి పంచభూతాలను ఎవడైతే ఏర్పరిచాడో వాడి య గొప్పతనాన్ని ఒప్పుకోవడం విజ్ఞత లేకపోతే నేనే నేనే పుట్టానండి నేనే పెరిగానండి నేనే పోయేనండి అన్నా విశేషం కదా కాబట్టి అప్పటికప్పుడు ఏం చేయాలంట ఈ బుద్ధితో కర్ణ చేయి అప్పుడు జ్ఞానానికి సహాయపడుతుంది సార్ త్రాపిం శ్రుతిపారదర్శనం హస్వాత్మక్తమూ సహ్యమహస్వంత వినిహన్య సద్గృహా మనుష్యుడై పుట్టుట ఎంతో సుకృత విశేషము మరియు ఇట్లు ఉండగా తాను పురుషుడై వేదములను కొనవరకు చదివి తెలిసి కొనియు ఆత్మ విముక్తికై అఖండానంద ప్రాప్తికై ప్రయత్నించనివాడు జడు అట్టివాడన్ని హత్యలలో గొప్పదగు ఆత్మహత్యను చేసి చేసిన వాడము ఆత్మహత్య చేసుకునే వాళ్ళ కేటగిరీలో వేసేసేది ఎవరైతే ముక్తి కొరకు మోక్షం కొరకు మానవ జన్మని వినియోగించుకోవడం లేదు ఒక దైవానుగ్రహం వృధా అయిపోయింది మొదటి ఈశ్వరానుగ్రహం ఏమిటి నువ్వు మనిషిగా పుట్టడం పుట్టావు కానీ నువ్వు ముముక్షువు కాలా ఈ ఎవరైతే ముముక్షువు కాలేదు వాడు ఏ కేటగిరీలో చేరిపోయాడా ఆత్మహత్య చేసినటువంటి కేటగిరీలో వెళ్ళిపోతున్నావ్ ఎందుకని ఆత్మహత్య అన్నాడు ఆత్మకు ముక్తిహేతు ఈ మానవ జన్మ ప్రస్తుతం ఆత్మ ఎలా ఉంది జీవాత్మగా ఉంది శరీర ధారణ చేసినప్పుడు ఎలా ఉంది జీవాత్మగా ఉంది కాబట్టి మానవ శరీర ధారణ చేసినటువంటి జీవాత్మని ఏ దిశగా నడపాలడా ముక్తిహేతువుగా ముక్తి దిశగా నడిపిన వాడెవడేమో జ్ఞానయ్యాడు ఆత్మనిష్ఠుడయ్యాడు వాడికి ఈశ్వరానుగ్రహం దక్కింది వాడు ముముక్షువయ్యాడు వాడు మహాపురుష సంశ్రయాన్ని పొందాడు ఎవరైతే దీనికోసం ప్రయత్నించలేదు అందులో ముఖ్యంగా పురుషుడై పుట్టి అందులో ముఖ్యంగా వేదాశ్రయాన్ని ఆశ్రయించినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడు తప్పనిసరిగా దేనికోసం ట్రై చేయాల ముక్తి కోసం ట్రై మనం అందరం వేదాలను ఆశ్రయించావా లేదా ఆశ్రయించలేదా నామకరణం చేశారా లేదా నీకు నేను అనుసరించి మరేం ఆశ్రయించలేదంటా భారతదేశంలో వేదాలను ఆశ్రయించకపోవడం అనే ప్రసక్తే లేదు ఎందుకని నువ్వు పుడుతు నీ పుట్టుకతోనే మొదల కథ పుణ్యాహ వచనం వేదాశ్రయం కర్మకాండం ఎవరిని ఆశ్రయించింది వేదాశ్రయమే ఎంతమైందండి ఉనిషత్తులను ఆశ్రయించావా లేదా అంటే నీకు తెలిస్తే ఆశ్రయిస్తావు జ్ఞానం వస్తే వాటిని ఆశ్రయించాలని తెలుసుకున్నప్పుడు ముముక్షయినప్పుడు ఉపనిషత్తులను ఆశ్రయించావు అవటానికి నేను ఆశ్రయించావు యదములనే ఆశ్రయించాం మన దివ్యం మన రోజువారీ జీవితం అంతా నేను ఆశ్రయించింది మీరు లలితాశాసనామని చదువుతున్నారండి ఎక్కడి నుంచి అది దాన్ని కదా అన్నీ ఈ పూజ ఇలా చేయాలి ఈ షోడోపజారం ఇలా చేయాలి ఈ శ్రీ సూక్త మంత్రాలు చదవాలి ఈ పురుష సూక్త మంత్రాలు చదవాలి ఈ ఈ మంత్రపుష్పం చదవాలి ఈ క్రతు ఇలా నిర్వహించాలి ఈ యజ్ఞం ఇలా చేయాలి ఈ యోగం ఇలా చేయాలి ఈ యోగ శాసనం కూడా దైవ వేదాలలో దే అండి యోగం మీద దరిదాపు ముప్పై ఆరు ఉపనిషత్తులు ఉన్నాయి కానీ అదే చదవం మనం యోగం మాత్రం బోధించేస్తాం అర్థమైందండి ఎందుకని అంటే సమగ్రమైన అవగాహనతో మనకు పనిలే అదనంగా కొంచెం కొంచెం టేస్టింగ్ నాలెడ్జ్ తెలుసుకోవడం అది కూడా లేని వాడికి నేర్పడం ఎంతసేపు కెంటర్ గార్టనే వాడికి అక్షరాలు రాష్టరాలు వచ్చు అంతే తేడా మరి అక్షరాలు రావడంతో విద్య పూర్తి అయిపోతుందా ఒకటర్లేదుగా ఎప్పుడైంది నువ్వు ముముక్ష అయినప్పుడే అయింది కాబట్టి ఇట్లా ప్రాథమిక అభ్యాసంతో మిడిమిడి జ్ఞానంతో నువ్వు మనుష్య జన్మని వృధా చేసుకోవద్దు అట్లా గనక నువ్వు చేసుకున్నట్లయితే ఏమయ్యావు ఆత్మహత్య చేసుకునే వాళ్ళ కేటగిరీలో చేస్తావు కాబట్టి చంపుచున్నాడు కదా ఎందుకు ఆయనే చెప్తున్నాడు నువ్వెవరటాక అడిగి ఏం చెప్పావు నీ ఫోటోలన్నీ చూపెట్టావు ఏమన్నా నేనన్నావు ఎందుకు నేనన్నావు సత్యం కాబట్టి అందులో ఏది సత్యం నేను సత్యం శరీరం అసత్యం అనిత్యం అసత్యము అనిత్యము ఎందుకనిట పరిణామం చెందు నేను పరిణామం చెప్తా అది కూడా చెప్తా చెప్తా అది కూడా నేననేది సత్యం సరే శరీరం మార్చేవయ్య ఈ శరీరం పోయింది తర్వాత ఏ శరీరం వస్తుంది స్త్రీ శరీరం వస్తుంది వీళ్ళకేమో వస్తుంది శరీరం వస్తుంది వస్తే ఎన్ని శరీరాలు మార్చినా నేను అనుకున్నా కాబట్టి శరీరం అసలు ఇప్పుడు ఉన్నట్టు కనబడుతుంది కానీ అసలు వాస్తవానికి అది ఉండదు వాస్తవానికి ఉండదు ఈ శరీరం పోనివ్వళ్ళు ఉండదా ఏ గ్యారంటీగా అరవై డెబ్భై ఏళ్ళు ఉంటావా రేపు ఉంటావా అసత్యం అనిత్యం అదేంట రేపు పోని వచ్చే శరీరంలో నేను అనవా అనిత్యం అదేనండి నేను నిత్యం నేను సత్యం శరీరం నిత్యం అసత్యం ఇప్పుడు ఏమయ్యావట సత్స్వరూపుడు నీ స్వరూపం ఏమిటి అసలు ఇప్పుడు నేను సత్స్వరూపం కానీ దేన్ని ఆశ్రయించరు అసత్త ప్రపంచం శరీరమే మారిపోతుందంటే ప్రపంచం పుట్టినప్పుడు అలా ఉంది ఇప్పుడు అలా ఉంది మారిపోయిందా మారిపోతుంది మారిపోయిందా మీ మొత్తానకట్ట నీ ఇల్లు అక్కడ ఉన్నావు లేదా అయ్యో ఉండాలా వద్ద ఉండదు కదా అనిత్యం కదా అశో అసత్యం కదా అది కదా అర్థమైందండి అశోకుడు కట్టిన కోట ఏమైమీ లేదా అలెగ్జాండర్ కట్టిన కోట ఏమేమండి ఎందుకలేదు అనిత్యం అసత్యం అర్థమైంది నేను ముంతాట పెట్టిన మామిడి చెట్టు ఉండాలి అవుతు ఉండాలి అవుతా లేదు అనిత్యం అసత్యం అదేనండి కాబట్టి ఇట్లా మనం ప్రపంచ భావనలో ఎన్న ఇంటిని అయితే మనం ఆశ్రయిస్తున్నామో అవన్నీ ఏమిటి కానీ వాటిని ఏ దృష్టిలో ఆశ్రయిస్తున్నావు అబ్బో అసలు ఆ లేకపోతే నేను ఎక్కడ ఉన్నానండి బాగుంది మనకి ఎంత దోస్తుంది అయ్యో అసలు ఆ షాప్ ఎవరికైనా వ్యాపారం గురించి అలాగానే అబ్బో అసలు ఈ షాప్ నా ప్రాణం అండి బాబు ఈ షాప్ లేకపోతే నేను ఎప్పుడు ఉన్నాను ఏమైపోయినప్పుడు నేను స్థానంలో షాప్ వచ్చి కూర్చుంది నేనే షాపు షాప్ అయినా ఎప్పటికన్నా తప్పు కదా అది అసాధ్యం అసలు అది అవుతుంది ఎప్పటికన్నా ఈ ప్రపంచంలో ఎవరికైనా ఒక షాప్ చూపెట్టి ఎలా ఇది నువ్వేనా నేను ఎందుకు అవుతుంటుంది నా షాప్ ఏమంటావు అప్పుడు నేను నేనా నేనన్నావా నా షాపు అన్నావా నేను కంటే భిన్నం కదా మరి నేను కంటే భిన్నమైనవన్నీ అన్నిత్యాలు అసత్య ఎందుకని నేను వచ్చే శరీరం కూడా అదే షాపులో ఉంది అంటే అనిత్యం అసలు కాబట్టి ప్రశ్నలు వేసుకోవాలి అర్థమైందండి ఎవరితో ఏదైనా విభేదం వచ్చిందండి వచ్చినప్పుడు ఏం చేయాలి ఓ గత జన్మలో వీడితో నేను ఇలా ప్రవర్తించాను అన్నమాట ఈ జన్మలో మళ్ళా తెలియ చెప్పడం కోసం వచ్చాడు సంతోషంగా ఈ జన్మలో చేసేవారు ఈ జన్మలో రుణ విముక్తిని చేసినందుకు ధన్యవాదాలు మనసులో అనుకో వాడికి చెప్పాక జన్మలో ఎవరితో ముందు నేననే స్థానంలో ఉంటే వైరం వచ్చే అవకాశం ఏముంది అసలు ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు శరీర స్థానానికి వస్తావో అప్పుడే అన్నీ బయటకు వచ్చేస్తాయి నీళ్ళు వచ్చేస్తాయి అన్నీ వచ్చేస్తాయిగా నువ్వు శరీర స్థానం దగ్గర నుంచి లేవుగా ఇప్పుడు నేను ఎక్కడ నిలబడమంటున్నాడు నేను సత్య నేను నీ లోపల సత్య నేననే నేను ఒకటి అక్కడ ఉండమంటున్నావు అక్కడ ఉన్నప్పుడు ఏమైంది లేనివి కదా ఆగిపోయేవి కదా అసత్యం కదా అసలు అసత్యం గల అనిత్యం కదా నిద్రపోయావమ్మా మీదిన వాడు ఎక్కడ ఉన్నాడు నువ్వు ఉన్నావా అప్పుడు ఎక్కడ ఉన్నావు నిద్రపోయావు ఎక్కడ నిద్రపోయావు నిద్రలో నువ్వు ఎక్కడ నిద్రపోయావు అయిపోయా నీ కోహినిూరు డైమండ్ ఏమైపోయింది అయిపోయా నీ ఆయన ఎక్కడ పోయాడు పొద్దు నుంచి రాత్రాక పోట్లాంటి అత్తగారు ఎక్కడికి పోయింది అసత్యం అంటే నిద్రావస్థలో చిన్న నిద్రావస్లోనే లేదు పెద్ద నిద్రలో ఎలా ఉండదయ్యా బాబు ఇవన్నీ చిన్న నిద్రలోనే పోతేనేయా పెద్ద నిద్ర వస్తే అసలేదు అవునా కదా కాబట్టి ఈ ప్రశ్న వేసుకో ఊరే బుర్ర తక్కువడా చిన్న నిద్రలోనే ఇవన్నీ లేవు కదా రేపు పెద్ద నిద్ర రాదండి రేపు పొద్దున్న లేస్తావా గ్యారెంటీగా లేకపోతే పంపించాలని ఉంచుకోవచ్చా అదేంటండి వందేళ్ళు పాటు ఉన్న వాళ్ళ కనీసం ఉంచుకోపోతే మాత్రం ఏమన్నాడు అప్పుడు అదేం కుదరకండి బాబు పంపించాల్సిందేమో అంటున్నావా లేదా ఎందుకని అక్కడ వెళ్ళిపోతాను ఎందుకనే భద్రోళ్ళు ఏం చెప్పాడు నా భర్త నాభర్త నా భార్య అని ఏ శరీరాన్ని అయితే జీవించావో భార్యా తస్మిన్ కాయే అంటున్నాడా లేదా ప్రశ్నిస్తున్నాడు ఆ కాయమును చూసే ఆడు భయపడిందాడు ఎప్పుడు ఏ ఉంచుకోవచ్చుగా కాసేపు పట్టికడ మాకండి పట్టికడ మాకండి అంటుంటారా లేదా అయితే ఉంచుకొని ఇచ్చేసేయి అదేనా మాట అర్థమైనా అండి ఎంత అయిన విషయం నేను ఎన్నోసార్లు వెళ్ళానండి అది మనసం నుంచి నిన్న రా పట్టుకుందామంటే ఎవడు రాడు భయం గు భయం పట్టుకోడా నేను ఎన్నిసార్లు ఎంతమంది ఆ అంత్యష్ నిర్వహణలో పాల్గొన్నాను ఊరే నిన్నదాకా దీన్ని పట్టుకునే కదా ఏడిచారు ఇప్పుడు కూడా ఏడిచినవుగా చెప్పకుండా పోయాడు చెప్పకుండా పోయాడు అని అవునా ఎక్కడ పెట్టాడో చెప్పకుండా పోయాడు బాబు అంతకీ వాడు పోయినందుకు కాదు ఎక్కడ పెట్టాడో చెప్పకుండా పోయాడు కాబట్టి జీవితం ఏమవుతుంది చేసుకుంటున్నావయ్యా ఎవడో విషం దాగి తెచ్చినవాడు ఆత్మహత్య చేసుకున్నాడు అని అనుకో మాకండి ముక్షువులు అందరూ ఆత్మహత్య చేసుకునేవాడు ఒక్క ముముక్షువే నిజ జీవితంలో జీవించినవాడు మనిషిగా మిగిలిన వాళ్ళందరూ స్వఘాతకులు ఎంత తీవ్రమైన శబ్దాన్ని ప్రయోగించడానికి చాలా తీవ్రమైన శబ్దాన్ని పోయాడు నువ్వు ఆత్మఘాత కుడవు నువ్వు నేను నువ్వు తెలుసుకోలేకపోయావంటే నువ్వు ముక్తుడు కాలేకపోయావంటే నువ్వు ఆత్మఘాత గుడవు నువెన్ని కారణాలు ఉన్నా చెప్పుకో ఆ కారణాలు అక్కడ అనవసరం ఎందుకని ఈశ్వరానుగ్రహం చేత నీకు మానవ జన్మ లభించింది నువ్వు తెచ్చుకున్నావు అనుకో ఆ ఈశ్వరానుగ్రహమే లేకపోతే నువ్వు ఏ క్రిమికీటకాదులలో ఇంకా ఉండేవాడు అక్కడే పుడుతూ పో మానవ జన్మ ఉత్తమ జన్మ ఈశ్వరు అనుగ్రహం చేతి నీకు లభించింది ను నువ్వు ముముక్షన్ని కొనే అవకాశం వచ్చింది జ్ఞానస్వరూపం ఈశ్వరుడే కానీ దాన్ని గుర్తించే తెలివి వాటికి గుర్తించే తెలివి నీ గుర్తించే తెలివి ఎక్కడ చదువు మనిషి కాబట్టి ఆ మనిషి వైపు ఉండటం ఎవరి వల్ల లభించినవి ఈశ్వర అనుగ్రహం వల్ల లభించింది లేకపోతే ఎక్కువ పిరమిడ్లో ఎక్కడో ఉండేవాడు ఏ చేప కానో తాబేలుగానో ఏ విత్తి మింగళం గానో లేకపోతే అమీబా గానో దామ గానో ఏగగానో ఏమి ఉండకూడదనే ఊలా వాళ్ళు అవి జీవులేగా అందుకని భగవద్గీత హెచ్చరిస్తుండే ఇదే విషయాలు ఎవరైతే ముముక్షు కాకుండా ఈ మానవ జన్మని వృధా చేస్తాడో ఏ గుణంతో ఇతే ఈ దేహాన్ని విడిచిపెట్టాడు ఆ గుణ సంబంధమైనటువంటి యోనులను మూఢ యోనిషు తస్ మూఢ యోనిషు ఆ జన్మకు వెళ్ళిపోతాడు అంటే ఉత్తర జన్మ గ్యారంటీగా మానవుడిగా కొడతాననే రూల్ సృష్టిలో ఏం లేదు ఎక్కడికి వెళ్ళిపోవచ్చు రైట్ ఫ్రమ్ అమీబా టు మానవుడు ణజీవి అయిన అమీబా నుంచి మానవుడి వరకు ఏ జన్మకైనా సరే వెళ్ళిపోయే డైరెక్ట్ ఛానల్ సృష్టిలో ఉంది ఇదే పరమపద సోపాన పడంలో చివరి పెద్ద పి ఎక్కడికైనా వెళ్ళిపోతున్నాం సరాసరి అక్రి కీటకాజుల లక్షణాలతో కూడినటువంటి తమోగుణ భావన జంతువు భావన అటువంటి గాఢమైన తమస్సుతోటి చనిపోయేవాను ఏమైపోయి మరలా ఎప్పటికవుతావు మానవుడు లైన్లో రా మళ్ళా కిరోసిన్ జ్యూ ఎప్పటికొస్తే అప్పటికి కిరోసిన్ జ్యూ నీకు ఎప్పుడొస్తా చిన్న సమద్భ సంశయం లేకుండా ఓ విషయం చెప్తున్నాను గరవయ్య అంత కాలేజమా కళేపరం నువ్వు చివరి కాలంలో ఏదైతే స్మరిస్తూ పోతావో ఆ స్మరణ దేనికి సంబంధించి అదే అవుతావు అనుకున్నావు ట్రై చేస్తున్నావు చిన్న నిద్రలోనే రావడం లే రోజు నిద్రపోయేటప్పుడు వస్తుంది ఏమిటమ్మా ఇప్పుడు రావడం కానీ పెద్ద నిద్రలో అంటే వచ్చేట్టుగా తలవాలి నువ్వు స్మరణ చేయాలి శ్వాసతో సమంగా స్మరణ చేయి నిద్రపోతున్నప్పుడు కూడా శ్వాస పనిచేస్తుందా లేదా కాబట్టి సాధన ఏం చేయాలి శ్వాసతో సమంగా స్మరణ చేయి అప్పుడు నిద్రలో కూడా స్మరణ జరుగుతుంది చిన్న నిద్రలో ఎవరికైతే స్మరణ జరుగుతుందో వాడికి పెద్ద నిద్రలో కూడా అదే స్మరణ జరుగుతుంది కాబట్టి నువ్వు బ్రతికిన కాలం ఏం చేయాలంటే ముందు కానీ మనం ఏం స్మరణ చేస్తున్నావు ఎర్ర నోటి పెట్టరా పచ్చ నోటు పెట్టరా ఎర్ర నోట్లు పెట్టరా పచ్చ నోటు దానికి అసలు జీవమే లేదు మెహర్ బాబా ఏమన్నాడు తెలుసా దీనికి ఆయన సమాధానం చెప్పేయండి అవతారం మెహర్ బాబా నువ్వరే నో అమీబాబా వరకే పోతావని అనుకుంటున్నావు కఠినశిల వరకు వెళ్ళిపోయే అవకాశం ఉంది దృష్టి ఎక్కడ మొదలైంది నువ్వు అక్కడి వరకు కూడా వెళ్ళిపోవచ్చు సృష్టి ధర్మం ప్రకారం జడవస్తువులనే స్మరిస్తూ ఉన్నావయ్యా జనపదార్థంగా స్థితిలో ఉండాలి అని అర్థం మనం విపరీతంగా ప్రతిస్పందిస్తున్నాం బాహ్యానికి అన్నిటికీ ప్రతిస్పందిస్తున్నావు లేదా ఎంతగా స్పందిస్తున్నావు అంటే ఎక్స్ట్రీం గా స్పందిస్తున్నా అనవసరంగా స్పందిస్తున్నాం అవి స్పందించకూడదు అని అర్థం ఎప్పటికైనా నువ్వు ఏం చేయాలి అల్టిమేట్ గా శాంత లక్షణాన్ని పొందాలా అంటే ఆ శాంత లక్షణంతో ఉన్నప్పుడు ఏమయ్యావు పూర్వం ఉన్న ప్రతిస్పందన రెండవ అజ్ఞానంతో పిల్లవాడు ఏదో అన్నాడండి ఇప్పుడు ఏం చేద్దామండి మనబాయ్ అయితేనే క్షమిస్తావా వేరేవాడైతే క్షమించావాది జ్ఞానివే కనుకైతే మొదటేం చేయాలి క్షమించాలి క్షమించేం చేయాలి సరిచేసే అవకాశం ఉంటే వాడు వినే పరిస్థితి ఉంటే ఇప్పుడు చెప్తే ఎక్కుతుండే వాడికి అని గ్రహించావు సరే నాయన అలా కాదు ఇలా స్పీడ్గా ఉంది వ్యవహారం అప్పుడేం చేయాలి బాగున్నా ఎందుకని అప్పుడు చెప్పినా ఎక్కదగా ఆవేశంలో ఉంటుంది కాబట్టి మూడు గుణధర్మాలలో సత్వగుణ ధర్మం వాడు ఏం చేశాడట వాడే వచ్చి మన అడిగాడు ఏమండి ఈ పని ఎలా చేస్తే బాగుంటుంది అని అడిగి తెలుసుకుని చేసేవాడు తర్వాత పనికి ముందే రజమని ధర్మం వాడేం చేశాడు వాడు అడగడు అసలు చెప్పినా కూడా సగమే వింటాడు వెనకపోవడం ఉండదు సగమే వింటాడు సగం వాడు తెలివి పెడతాడు ప్రతిదీ చెప్పినప్పుడు ఇది నాకు తెలుసు నాకు తెలుసు ఇది నాకు తెలుసు ఉంటాడు అడు ఏమైంది ఈ చెప్తున్న విషయాలని సరిగ్గా గ్రహించడు చేయబోయేటప్పుడు ఏమవుతుంది అది సరిగ్గా రాదు సరిగా రాకపోతే దుఃఖం వస్తున్నా రాజా దుఃఖం వచ్చినాక తెలుసుకునేవాడు రజోడు దుఃఖం వచ్చినాకే తల గొప్పి కట్టినాక తెలుసుకునేవాడెవడు రజో కొంతమంది ఎలా ఉంటారు తల గొప్పి కట్టినా తెలుసుకోడు బాధపడ్డా తెలుసుకోడు వాడెవడు తమవమ్మ ధర్మం బాధించడమే పనిగా ఉంది పీడించి సుఖాన్ని పొందాలన్న ఏమైనప్పుడు ఇలాంటి ధర్మం మూడు గుణాలు కనబడుతున్నాయి కాబట్టి ఎప్పుడున్న మనం దేని ఆశ్రయించున్నారా సత్వగుణ ధర్మాన్ని ఆశ్రయించి ఉండాలి కాబట్టి ఈశ్వరానుగ్రహమైనటువంటి మనుష్యత్వం సంశ్రయం ఈ మూడింటిని సద్వినియోగం చేయాలి అయిపోయిందా అది సరిగా చదువు ఎందుకనగా సద్రూపించి చంపుచున్నాడు చదివేటప్పుడు విచారణ దృష్టి శ్రద్ధ సాత్విక శ్రద్ధతో చదవాలి బుద్ధి అక్కడ పెట్టి చదవాలి ఈ అక్షరాన్ని ఇందులో కలిపితే ఏమవుతుందో ముందు స్ఫురించాలి గ్రహించి మార్చుకోవాలి ఇత కోన్వస్తి మూడాత్మా ఎంతుస్వార్లభం మానుషం దేహం ప్రాప్యతరాపి పౌరుషం దేవతలచే కూడా వాంచదగిన దుర్లభమగు మానుష జన్మము అందులో పురుషత్వమును పొంది అవివేకి అయి పరమ ప్రయోజనమగు పరమార్థ విషయమున ప్రయత్నింపక ఎవడైతే మోసము చెందుచున్నాడో వాణికన్నా అవివేకి మరి ఒకడు గలడా మనల్ని ప్రశ్నిస్తున్నాడు పైన పైన శ్లోకంలో ఏం చెప్పాడు ఆత్మఘాతకుడు ఆత్మహత్య చేసుకునేవాడితో పోల్చాడు ఇప్పుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు నువ్వు దేన్ని నమ్మాలి దేన్ని నమ్ముతావు అలా నమ్మడం వల్ల ఏమయ్యావట ఇంతకంటే అవివేక్ ఎవడయ్యావు బాబు దానికి ఏం చెప్పు ఏం చెప్పుకొచ్చాడు ఇప్పుడు ఈ దేవతా స్వరూపాలన్నీ ఒక కాలానికి వల్ల మనుష్య జన్మ ఎదుగుతాయి ఈ దేవతలు అందరూ కూడా ఒక కాలానికి మనుష్య జన్మగా ఎత్తక తప్పదు మొదటి సృష్టి రహస్యం చెబుతున్నాడు నువ్వెంతమందిని అయితే దేవతలను ఒక్కొక్కదానికి ఒక్కొక్క దేవతలు పెట్టుకుని ఆశ్రయించి పూజలు చేస్తున్నావు కూడా దేవతలు అంటారు బట ఎమంటారండి కర్మాధిష్ఠాన దేవతలు పితృదేవతలు కూడా అందులో ఒకరు అదేవిధండి రకరకాల దేవతలు ఉన్నారు ప్రధాన దేవతలు వేరే త్రిమూర్తులు వేరే ఇట్లా రకరకాలుగా ఉన్నారా లేదా అయితే ఈ దేవతా సమూహం అంతా కూడా ఒక కాలానికి వాళ్ళందరూ జన్మ మానవ జన్మ ఎత్తవలసింది దేని కొరకు ఆత్మనిష్ట బ్రహ్మనిష్ట అనేది సాధించాలి అంటే మానవ జన్మలోనే వీలవుతుంది దేవతా జన్మలోకు వీలు కాదు అది కూడా జన్మే మనం ఏమనుకున్నావుదో బాగుతారట బాబు ఇది వదిలేసి అది అయిపోతే చాలా కాబట్టి మొదటి సృష్టి రహస్యాన్ని విప్పాడు ఎలా విప్పాడు దేవతలు కూడా వెనుక చెప్తుంటే నువ్వు ఈ మానవ జన్మ ఈశ్వరానుగ్రహ్రహం రా బాబు ఈశ్వరానుగ్రహం రా బాబు అంటే నువ్వేమనుకున్నావు ఆ ఇంటి గట్రా బాబు ఏవో మూడు మంది లేవండి మనమే భూమండలం మీద నాకు అర్థం కాదు అని తెలియడం లే ఏడు వందల యాభై పాట్ల మంది ముడుతున్నాం పోతున్నాం నాకు అర్థం కాదు ఏదో ఈశ్వరానుగ్రహం అంటాడు ఏమిటి ఏదో పుట్టేస్తున్నాం పుట్ట పోయేస్తున్నావు నాకు అర్థం కాదు అనుకుంటున్నావు కానీ నువ్వు ఎవరికంటే ఉత్తముడి బట నువ్వు ఆశ్రయించావే ఆ కర్మాధిష్టాన దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ ఇంద్రియాధిష్టాన దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళా ఇదే మార్గంలో మానవ జన్మ ధరించాల్సిందే అందుకు ఈశ్వరానుగ్రహం అవ్వాల్సి మీకు తెలియకుండానే దైవం చేత నువ్వు ఎట్లా ఆకర్షించబడ్డం మా నాయన చెప్పాడు మీ నాయన చెప్పలేకు చిన్నప్పటి నుంచి దైవం ఆకర్షణ ఉందా లేదా ఈశ్వరుడు ఉన్నాడనే భావన నీలో పనిచేస్తూ ఉంటుంది ఎవరు చెప్పినా నమ్మో ఏ దేవుడు ఎక్కడ ఉన్నాడు రాడరా అంటే ఏమంటావు ఏ చురుకరా దేవుడు గురించి అట్లా మాట్లాడకూడదు తెలిసిన వాడైనా ఏమంటున్నాడు ఇందువల్ల అంటున్నాడు ఒకనొక జన్మ విశేషంలో నీవు దేవతగా జీవించిన సందర్భం నీ జన్మ పరంపరలో ఉంది ఆ జ్ఞాన సముపార్జనతో చెప్తున్నావు అందాకేం చెప్పాను జంతువు జ్ఞానాలతో ఉంటే ఎలా ఉన్నావో చెప్పాను నీకెందుకు భగవంతుడంటే ఆసక్తి ఇష్టత నువ్వెన్న చెప్పరా బాబు భగవంతుని తలవకుండా నేను లేదా రామాకృష్ణ కూర్చున్నా రామాకృష్ణ నేనా అన్నావు అనుకో ఏమంటావు నువ్వెన్న బాబు నేను భగవంతుని తలవకుండా నేను ఉండలేదు అంటున్నావా నీకు తెలియకుండా అప్రయత్నంగా అనేస్తూ ఉంటావు అప్రయత్నంగా కాదు ఏదో ఒక జన్మలో నువ్వు ఆ దేవతా స్వరూపంగా కర్మాధిష్టాన దేవతలుగా కానీ ఇంద్రియాధిష్టాన దేవతలుగా కానీ పితృదేవతలుగా కానీ నీవా దైవీ స్థితిని అనుభవించావు కాబట్టి నీకు ఆ దైవీ స్థితి యొక్క స్ఫురణ వల్ల దైవం ఆకర్షితం అవుతున్నావు కాబట్టి నువ్వు కూడా ఏమయ్యావు జన్మలో ఒక జన్మలో ఆయా అధిష్టాన దేవతలుగా ఉండి ముక్తి లభించక ఈ జన్మలో మరలా మనిషిగా పుట్టావు ఈ సత్యాన్ని తెలుసుకో కాబట్టి మానవ జన్మ ఈశ్వరానుగ్రహమేనా కాదా ఇప్పుడు అది అందుకని తెలుసుకోమంటున్నాడు ఇంత నువ్వు స్వయంగా అంటూ కూడా వివేకం రాదే నీకు దైవం దైవం దైవం అని అంటున్నావా అన్నవాడు ఏం తెలియాలి నీకు మనుష్యత్వం ముక్షత్వం మహాపురుష సంసరగా నా జీవిత లక్ష్యమని వివేకం రాదే ఎంత అవివేకివయ్యా అని ప్రశ్నిస్తున్నాడు ఇప్పుడు చదువు అందులో పురుషత్వమును పొంది అవివేకి అయి పరమ ప్రయోజనగు పరమార్థ విషయమున ప్రయత్నింపక ఎవడైతే చెందుచున్నాడు స్త్రీ పురుషుడు శరీర సంబంధంగా అంటే మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కడు ఎవడైతే నేనున్నాడు వాడు ఏమవుతున్నాడట మోసపోతున్నాడు ఎవరెవరిని మోసం చేసుకుంటున్నారో వాడిని వాడే మోసం చేసుకుంటున్నాడయ్యాండి కాబట్టి ఎవరో నన్ను మోసం చేశారో జీవితం అంతా బాధపడిపోతుంది వాడండి మూడు దెబ్బకాయలు ఇచ్చాడండి వంద రూపాయలు నాలుగు రోజు మోసం చేసడం లేదు వాడిని మనం వాడు ఐదు ఇస్తాను అనండి ఇప్పుడు మూడే ఇచ్చాడు మోసం చేసాడు కానీ అసలు మాసం ఎక్కడ జరిగిపోయింది ఈశ్వరానుగ్రహం చేత పొందిన మానవ జన్మ నుక్షన్ని పొందకపోతే మహాపురుష సంశ్రయాన్ని పొందకపోతే పెద్ద మాసం జరిగిపోయింది అది పోయింది అసల్ని పోయింది అర్థమైందండి కన్ను పర్వాలేదండి కాటికి మాత్రం పోవదు మన లక్షణం అంతా ఎటువంటి అండి కన్ను పోయినా పర్వాలే కాటిక మాత్రం పోదు ఎవరు చూసి చెప్పారు చెప్పండి మాట గుడ్డివాడు కూడా కాటిక పెట్టుకుంటాడటే అసలే నువ్వు గుడివాడు కదరా నీ కాటకతో పని ఏమ కాటుకు పెట్టుకుంటే వచ్చే ప్రయోజనం నీకు లేదు కదా కాబట్టి నీకు ఎందుకు వాడు ఏమన్నాడు కన్ను పోతే మాత్రం కాటికి మానేస్తామేటండి కన్ను పోతే మాత్రం అది ఇంకొక అందులో శ్లేష అర్థం కూడా ఉంది మనం ఏం చేస్తున్నాం అందం కోసమని అలంకరణార్థమై ధరిస్తున్నాం దేని అలంకరణార్థం అన్నీ చేస్తున్నావు అంతేనా ఉన్నావు కదా కాబట్టి అప్పుడు ఏ ప్రధానంగా జీవించాలని కానీ అసలు ఏ ప్రధానంగా జీవించాలి కన్ను ప్రధానంగా జీవించాలి అంటున్నాడు కన్ను ప్రధానం అండి దృష్టి కన్నట్టు ఏమిటి దృష్టి ఇప్పుడే దృష్టితో ఉన్నావు శరీర దృష్టితో జీవిస్తున్నావు ఏ దృష్టితో జీవించమంటున్నాడు ఆత్మ దృష్టితో జీవించడం అదేవిధం ప్రసాదం కనకొంటావు అలాగా ఉండదా కొండరీకాక్షుడు అనేటటువంటి దేవత నీ కళ్ళలో ఆ కళ్ళు పనిచేయడానికి కారణం ఏమిటంటే స్థానం అని ఉన్నాడు వాడే అసలైన దేవత వాడు ఉండబట్టే నువ్వు ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నావు అనుభవించగలుగుతున్నావు కంటి విలువ ఎవరిని అడగాలంట ఇప్పుడు కన్ను లేని వాడిని అడగాల అంతేనా కాదు ఇప్పుడే కళ్ళు విలువైనవా నీకు ఏది విలువైన అంటే అంటారు ఇప్పుడు కళ్ళు లేకపోతే కలియగలేదురా బాబు కళ్ళు లేకపోతే లోకమే లేదు వాడికి అవునా కదా వాడికి అన్నీ ఉన్నాయి కానీ ఏం లేవు మనం కూడా ఇప్పుడు అలామా కళ్ళున్నా కబోదుల ఎందుకని దృష్టి లేదు కళ్ళ కద్దుకుంటున్నావే గానీ అందులో పొండరీకాక్షుడు ఉన్నాడనే సత్యం గ్రహించగలిగే శక్తులు ఆ దేవత పేరు అదేనండి కళ్ళకద్దుకోవేంట్రా అంటాడే గానీ నువ్వు అడగవా ప్రశ్న ఆయన చెప్పలేదండి సమాధానండి నువ్వు ఆకలి తీర్చుకోవడానికి వెళ్ళావు హోటల్కి వెళ్ళలేవు అన్నా ఉందా అన్నావు లేదన్నాడు ఏం చేసావు ఇంకోటి ఇంకోటి వాడి దగ్గర లేదు ఇంకో హోటల్ మనసేవండి అదే జ్ఞాన విషయానికి వచ్చే మాత్రమే సంతృప్తి ఓడిపోదు కానీ వాడు ఎవరు చెప్పలేదు నిన్నెవరు సంతృప్తి పడమన్నాడు నిన్నెవడు సమాధాన పడమన్నాడు అజ్ఞానంతో నిన్నెవరు సమాధాన పడమన్నారు కాబట్టి ప్రశ్నే నిన్ను నడిపించేది కాబట్టి నిన్ను మోసం చేసుకోమాక ఇట్లా ఈశ్వరానుగ్రహం అంటే ఏమిటి ఏ ఇంద్రియాధిష్టాన దేవతలుగా నాడ అర్థమైందలేదు ఇంద్రి దేవత అంటే ఉంటుంది కన్ను పని చేయడానికి ఆధారం ఎవరంటే ఆ పుండరీకాసుడు వాడు ఇంద్రియాధిష్ఠాన దేవత అట్లా ప్రతిదానికి ఒకటి ఉంటాడు అండి ఆ దేవతలు గాని ధర్మాధిష్ఠాన దేవతలు గాని పితృదేవతలు గాని వీళ్ళందరూ కూడా ఏమయ్యారట కాలచక్రంలో మళ్ళా పునర్జన్మని మానవులుగా పొందాల్సిన అగత్యం వస్తుంది అంతటి విశేషమైనటువంటి ఈశ్వరానుగ్రహంతో వచ్చిన మానవ జన్మని కొరకు వినియోగించావు ఇప్పుడు ఎవడైతే చూడుచున్నాడు మనల్ని తిరిగి ప్రశ్నించాడు అర్థమైనా మూడు శ్లోకాలు I don't know.